ప్రేమ తండ్రి గొప్ప రాజా గొప్ప ప్రభాని పాలన కొందనాలు తండ్రి ఎస్ఐ ఎంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు రాజా ప్రభు మరి గత వారీ రికల్ కింద నీకు వంద నాలుగు స్తోత్రం నాయన ఎస్ఐ ప్రభా అదేవిధంగా ప్రభా పొద్దు నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని వచ్చినందుకు నీకు వంద కృతజ్ఞతలు సుతుల స్తోత్రం తండ్రి ప్రభా ఎస్ఐ ప్రభా దిన దినము మేము ఎదుగుతుండేగా ప్రభా నీ ప్రేమ నీ కృప దయచేయండి ప్రభా కేవలం నీ కృపనే తండ్రి ప్రభా భయంకరమైన రోజుల నుంచి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందు తండ్రి ప్రభా నీ కృప నీ ప్రేమ వల్లనే మేము బతుకుతూ వస్తున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మమ్మల్ని ఎంచుకున్నందుకు నీకు వందన ప్రభా మేము ఏర్పరచుకోలేదు అండి ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు అవుతండి నాయన ప్రభా నీ కృతజ్ఞతలు ప్రభువా మరి ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ఆన్లైన్ లో ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం తండ్రి ప్రభా వారు వారు పనులు వదులుకొని ప్రభు నీ సువార్త ప్రభా వాక్యం ఎన్నిటకే వచ్చినట్టు తండ్రి ప్రభా సహాయం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయన ప్రభా మరి వాక్యం పాటల ద్వారా మీరు మేము పొంది ప్రభా వాక్యం ద్వారా వాక్యం ద్వారా ప్రభా మాట్లాడి ప్రభా మేమ పొందామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా కేబిపిఎం ప్రతి ఒక్క బ్రదర్స్ కోసం ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి మార్గం చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఇంకైతే ఎవరైతే రావాల్సిందో వాళ్ళందరూ రావాలి తండ్రి ప్రభా నీ సువార్త ప్రతి ఒక్కరికి అందపడాలి తండ్రి ప్రభా ఎవరు ప్రభా నిర్లక్ష్యం చేయకుండా ప్రభా నీ సువార్త ప్రతి ఒక్కరికి అందబడి మారుమారు గ్రామాల్లో కూడా నీ సువార్థ అందబడాలి తండ్రి ప్రభా ఎందుకంటే ప్రభా ఒక్కరి కోసం నలభై నలభై నలభై మంది ప్రాణాలు వదులుకుంటున్నారు తండ్రి ప్రభా అలాగే సైతాన్ని గుంజుకపోతున్న ఆత్మలన్నీ న్యానేస్తా ప్రభా ఏ ఆత్మ నశించక ప్రభా నీ యొక్క సువార్థ ముందుకు వలస నీ యొక్క నామం తెలుసుకుని ముందుకు నడవాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మధ్య మధ్య సాయంలో ప్రభా మీరు మాకు తోడు నీడగండిన ప్రభా ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా సాయం తెచ్చమని కోరుకుంటాం తండ్రి ప్రభా ప్రార్థన సంపూర్ణంగా సక్సెస్ఫుల్ గా ముగించటకు కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ యొక్క ప్రాధాన్యం ఇచ్చే అప్పగిస్తూ ఏసుక్రీస్తు నామం అడిగి తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ బ్రదర్ ప్లీజ్ ఏడబాయని కృపా నన్ను విడవదు ఎన్నటికీ ఎడబాయని కృపా నను విడువదు ఎన్నటికీ ఏసయ్యాని ప్రేమానురాగం నను కాయను అనుక్షణం ఏసయ్యాని ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ డబయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ సోకపులో ఎలలో కష్ట కడగ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో సో కపులో ఎలలో కష్టాల కడగళ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకునగా అర్థము కానిని ఏ హోవనా కాపరి నాకులెమీ లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపు ఏహో వనా కాపరి నాకులెమీ లేదు పచ్చిక చోట్ల మచ్చికతో నడుపు మరణపు చీకటిలో తిరుగుచుండినను యేసు నన్ను కరుణతో ఆదరించు మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించు ఏ హో కాపరి నాకు లెమీ లేదు కగల చోట్ల మచ్చికతో నడుపు ఏ నా కాపరి నాకు లేమీ లేదు పచ్చిక గల చోట్ల మత్చికతో నడుపు పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు ప్రభు సిద్ధము చేయు పరవశను పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశందేదను ఏ హోవ నా కాపరి నాకు లేమీ లేదు చోట్ల మచ్చికతో నడుపున్ ఏహోవ నా కాపరి నాకు లెమీ లేదు పచ్చిక గల చోట్ల మత్చికతో నడుపున్ నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లు చున్నది నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లు చున్నది ఏ కాపరి నాకు లెమీ పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ ఏ హోవ నా కాపరి నాకు లెమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ చిరకాలము నేను ప్రభు సన్నిధిలో వసించదని రతం సంత చిరకాలము నేను ప్రభు సన్నిధిలో వసించదని రతం సంతసముందిదను ఏ కాపరి నాకు లిమి పచ్చిక గల చోట్ల మత్చికతో నడుపున్ ఏ హోకా లేదు కల చోట్ల మచ్చికతో నడుపున్ హెల్లియా చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధి మతడాక్టర్ పక్క నికరంగుల దేవానికి వర్ణాలు స్థితి స్తోత్ర ప్రభావం సర్వ సర్వాధికారి సర్వలకు సృష్టికర్ వేలాది వర్ణం ఏదో ప్రభావం అయినా ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభావం మీనామా ఈ స్వరం ఇంటైనా గొప్పతని బట్టి సజీలతలో ఉంచినారు ప్రాభా నైనా మీకు వేలాది వందనాల తండ్రి నైనా ఇది సహాయం దయచేయండి ప్రభావ మీరే మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి నా తలంపులన్నీ నా ద్వారా మాట్లాడమని యేసో క్రీస్తు గ్రంథం నుంచి ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు చదువుతున్నాం హెచ్కేలుహెచ్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యయము గ్రంథం ముప్పై అధ్యాయము మొదటి వచ్చిన నుంచి హెచ్కేలు ముప్పై ఏడు ఇప్పుడు చదువుతున్నాను యహోవ హస్తము నా మీదికి వచ్చను అంటే ఇక్కడ ఏహెచ్కల్ ప్రవక్త రాసిందనమాట ఏహెచ్కేల్ ప్రవక్త నా మీద కంటే ఏహెచ్కల్ ప్రవక్త దగ్గరికి దేవుడు ఆయన హస్తం వచ్చింది వచ్చినప్పుడు నేను ఆత్మవశుడనై ఉండగా యహోవా నన్ను తోడుకొని పోయి నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా చూడండి ఆయన ఏహెచ్కల్ ప్రవక్త ఆయన దగ్గరికి దేవుడు వచ్చింది దేవుడు వచ్చి తర్వాత ఈయనేమైపోయినాడంటే ఆత్మవశుడు అయిపోయింది అంటే ఆత్మలకు అంటే ఇంతా జరుగుతుంది ఏంటంటే ఆయన ఆత్మలో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆత్మవశుడన ఉన్నాడు అప్పుడు దేవుడు ఏం చేసిందంటే ఆయనను తోడుకొని పోయి నిండి ఒక లోయలో దింపాడు అంటే ఒక లోయలో పెట్టాడు ఆయన అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఆత్మలోనే జరుగుతుంది ఫిజికల్ గా జరుగుతున్నది కదా ఎందుకంటే ఆయన ఆత్మవశుడన ఉన్నాను అన్నాడు అంటే ఇది ఆత్మీయంగా ఆయన ఆయన ఆత్మలో చూస్తున్నాడు ఇవన్నీ దేవుడు ఆయన ఆత్మను తీసుకొని పోయి ఒక లోయలో దింపాడు అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆత్మీయంగా జరుగుతున్న కార్యం అది స్పిరిచువల్ ఫిజికల్ గా జరుగుతున్న కార్యం కాదు ఆయన ఆత్మావసరే ఉన్నాడు కాబట్టి యోచికలు ఆత్మవసరే ఉండగా దేవుడు ఆయన తీసుకొని పోయి నిండి ఉన్న ఒక లోయల్లో నన్ను దింపాను అక్కడ ఏమున్నాయంట ఆ లోయలో ఎముకలు ఉన్నాయంట ఎముకలు మామూలుగా లోయ అంటే చాలా లోతు లోతుంటే లోయ అంటే మనకు తెలుసు కదా చాలా లోతుంటుంది డీప్ అంటాం మనం చాలా లోతుంటుంది చుట్టూరు ఇవో కొండలు కానీ చెట్లు కానీ ఇవేవో ఉంటాయి మధ్యలో ఒక స్పేస్ ఒక డీప్ ఏదైతే ఉంటుందో లోతు ఆ లోతునే మనం లోయ అంటాం అంటే అక్కడ ఎక్కడ ఉంటే ఎట్లుంటుంది అంటే గాఢాంధకారం ఉంటది చీకటి ఉంటది భయంకరమైన చీకటి ఉంటది ఏం కనిపించవు నిర్మానుష్యం ఉంటది అక్కడ ఏ వెలుతురు అనేది ఉండదు చెట్లు పురుగులతోటి ఇది ఉంటుంది లోయ అంటే భయంకర లోయ అంటే అక్కడ చీకట్ అంతా ఉన్న చోట ఆయనకి ఏం ఎక్కడ దింపాడంట అక్కడ ఎముకలు మాత్రమే ఉన్నాయంట ఎముకలతో నిండి ఉంది ఆ లోయ అంటే ఆ చీకట్లో ఆ లోయలో ఎముకలు ఉన్నాయి ఎముకలతో నిండిపోయింది అంటే అక్కడ అవన్నీ ఎండిపోయినాయి ఆ ఎముకలు అనేవి ఎముకల్ని మరి ఎప్పుడు వస్తే ఎముకలు మామూలుగా బయటకు వచ్చేది ఒక మనిషి సంపూర్ణంగా పృష్టించి అంటే చనిపోయి జీవం పోయి ఆ మనిషిలోంచి ప్రాణము జీవం వెళ్ళిపోయిన తర్వాత అది కుల్లి కుల్లి కుల్లి కుల్లి కొన్ని ఏళ్ళు పట్టిన తర్వాత దాంట్లో కంప్లీట్ గా దాంట్లో మాంసము మొత్తం అది వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లో ఎముకలు ఉంటాయి కదా అంటే అక్కడ ఏం లేదు అది ఒక పిప్పి మాత్రమే అన్నట్టు అర్థం చేసుకోవాలి ఆ పిప్పి ఉన్న ప్రదేశం అంటే ఒక ఈ ఎముకలు అంటే ఎండిపోయిన ఎముకలు ఉన్న ప్లేస్ లోకి తీసుకెళ్ళి ఆయనని దింపాడు ఆయన దింపి ఆయన ఏం చేస్తా దింపిన తర్వాత ఈయనేం చేస్తున్నాడు అంటే హెచ్కల్ ప్రవక్త ఆయన వాటి మధ్య నన్ను అటు నడిపించుతుండగా అంటే దేవుడే నడిపిస్తున్నాడు అటు అంటే ఎన్ని ఎముక అంటే చూడమని అన్ని ఏ ఎముకలు ఏ రీతిగా ఉన్నాయి అనేది చూడమని చెప్తున్నాడు అటు నడిపిస్తుండగా ఆయనకి ఏం కనిపించినాయి అంటే అనేకమైన ఎముకలు ఆ లోయల్లో కనిపడినాడు అవి కేవలం ఎండిపోయినాయి ఎండిపోయినా వాటి మీద మాంసం లేదు ఏమి లేదు సంపూర్ణంగా ఎండి కంప్లీట్గా ఎండిపోయినాయి వాటిలో ఏం లేదు జీవం అనేది కూడా లేదు కేవలం ఎండిపోయినాయి అంటే డ్రై అనమాట ఇటువంటి జీవం కూడా అక్కడ లేదు కంప్లీట్ గా ఎండిపోయినాయి ఆ చీకట్లో పడిపోయినాయి అప్పుడు దేవుడు ఆయన అంటున్నాడు ఆయన హెహెచ్కల్ ప్రవక్తతో అంటున్నాడు ఏమని అంటున్నాడంటే ఆయన నరపుత్రుడ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా ఆయన నన్ను అడుగదా అని అడుగదా ఆయన దేవుడు అది హెచ్కెల్ ప్రవక్తతో అంటున్నాడు ఎముకలను చూపించి అవి కేవలం ఎండిపోయినాయి వాటిలో వాటిలో కూడా జీవం లేదు అవి చీకట్లో ఉన్నాయి భయంకరమైన చీకట్లు భయంకరమైన లోయ లోపల ఎక్కడో ఎముకలు పడి ఎముకలు ఉంటాయి వాటిని చూపించి దేవుడు ఏమడుతున్నాడంటే ఇవి బతకగలవా అని దేవుడు అడుగుతున్నాడు అంటే వాటికి జీవం మళ్ళీ బతుకు వస్తుందా మనం మామూలుగా స్పిరిట్ మనం ఫిజికల్ గా చూసుకుంటే అది అసాధ్యం కదా ఎట్లా వస్తాయి ఎముకలు ఎముకలు ఎండిపోయి ఉన్న ఎముకల్ని మళ్ళీ తిరిగి ఎట్లా బతుకుతాయి అవి బ్రతకనే లేవు మళ్ళీ వాటి మీద మాంసం రావాలా వాటన్నింటినీ అవన్నీ ఇరిగిపోయినాయి అవన్నీ ఎండిపోయినాయి అంటే అన్నీ ఏ పాటు ఆ పాటు అయిపోయి ఉంటాయి అసాధ్యం కదా అవి అందులోనే చీకట్లో ఉన్నాయి దగ్గర తీసుకొని రావాలని కూడా కష్టమే వాటిని ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే లోయలో ఉన్నాయి ఆయనకి ఎండిని ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆయన ఆత్మలో కాబట్టి అవన్నీ చూడగలుగుతున్నాడు మనం మామూలుగా ఫిజికల్ గా చూసుకుంటే భౌతికంగా మనం ఆలోచిస్తే మనల్ని మనమే ఒక లోయలో దిగి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న చీకట్లో మనకి ఏమైనా కనపడతాయా ఏమి కనపడు కానీ ఆయన ఆత్మలు ఉన్నాడు కాబట్టి ఆ ఎముకలను చూస్తున్నాడు ఆ ఎముకలను చూస్తున్నాడు అవి ఏ స్థితిలోనే అంటే కంప్లీట్గా ఎండిపోయినాయి దేవుడు ఆయనతో ఏం చెప్తున్నే ఇవి బతుకగలవా అని అడుగుతున్నాడు అంటే అవి బ్రతుకుతాయా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నరపుత్రుడా ఎండిపోయిన ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని ఆయన అడిగిన నన్ను అడగగా ప్రభువా యహోవా అది నీకే తెలియనని అంటిని అంటే ఆయనకు బతుకుతే లేదు ఆయన తెలియదు ఆయన ఏమంటాడో నాకు తెలియదు ప్రభావ నీకే తెలియాలి బతుకుతాయా లేదు నాకే తెలియదు నేనైతే ఏం చేయలేనని అన్న మీనింగ్ ఏంటంటే ఆయన అర్థం ఏంటంటే నీకే తెలియాలి ప్రభావ అంటే నువ్వు బతికించగలిగితే బతుకుతాయి నువ్వు వదిలేస్తా అట్లనే ఉంటాయి అంటే నీ చిత్తం అవి బ్రతికి అవి బ్రతి ఎందుకంటే నీకే తెలియను అంటే ఆయనకే తెలుసాయి బ్రతకాలన లేదా ఆయనకు తెలియదు హెచ్కెల్ ప్రవర్తికి తెలియదు అది నీకే తెలియదు అంటే అది ఆయన చిత్తం అవి బతుకున్నాయా లేదు అవి బ్రతుకుతాయా లేదనేది తెలియదు ఎందుకంటే సమస్తం చేయగలడు కదా అది ఆయనకే తెలుసు హెచ్కెళ్ళ ప్రవక్తకి ఆయన ఎందుకు అన్నాడంటే ప్రభు నువ్వు తలుచుకుంటే సాధ్యం అని కూడా అనట్లేదు అది నీకే తెలియను ప్రభు అని అంటున్నంటే బ్రతికించాలనుకుంటే బ్రతుకుతాయి వదిలేయాలనుకుంటే వట్టనే ఉండిపోతాయి కాబట్టి అది ఏందంట అది ఆయనకే తెలియను అది ఆయనకే చెప్తున్నాడు ఆ ఈ ఆ ఎముకలు బ్రతుకుతాయా లేదా అనేది తెలుసు కాబట్టి నాలుగో వచనం మనం చూస్తే అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లా ఎండిపోయిన ఎముకలరా యహోవా మాట దేవుడు ఏమంటున్నాడంట ఆయన చెప్పిన మాటకి నువ్వు ఇట్లా మాట్లాడు ప్రవచనం ఎత్తి ఎముకలతో ఇట్లను ఎముకలతో మాట్లాడమంటున్నాడు ఆయన మనం ఆలోచించుకోవాలి ఎముకలకు జీవం ఉంటదా ఉండదు అవి ఎండిపోయి కేవలం డ్రై అయిపోయి అట్లా పడేస్తున్న పనికి ఏం లేని వస్తువులు అనమాట అందులో ఏమి లేదు శిథిలావస్థలో ఉన్న ఎముకలు ఆయన వాటితోటి మాట్లాడమంటున్నాడు ప్రవచనం ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను వాటితో ఇట్లా మాట్లాడు ఏమని మాట్లాడాలంటే ఎండిపోయిన ఎముకలారా యహోగా మాట ఆలకించుడి ఎవరు మాట్నాలంటే దేవుడు మాట్నాలంటే మనం మాట ఆయన నా మాట వినమని కూడా ఆయన చెప్పలే ఏజ్ కే ప్రవచించి మనం అడుగుతున్నాడు ఏమని చెప్పమంటున్నాడంటే ఎండిపోయిన ఎముకలారా యహోగా మాట ఆలకించుడి ఏహెచ్కల్ ప్రవక్త మాట కాదు మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన మాట్లాడమని చెప్పట్లేదు ఎవరు మాట వినాలంట ఎహోవా మాట వినాలి దేవుని మాట వినండి మీరు అంటే దేవుడు మాట్లాడితే ఆ ఎముకలు కూడా వింటాయి అనేది ఆయన ఆత్మీయంగా మనం చూపిస్తున్నాడు ఆయన ఆత్మలో ఉన్నప్పుడు ఆయన ఎహెచ్కల్ ప్రవర్త ఆత్మలో ఉన్నాడు కదా ఆయన చూపిస్తున్నాడు ఏమంటున్నాడంటే ఆ ఎముక ఎండిపోయిన ఎముకలారా ఎహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అని ఎహోవా మీరు బతుకున్నట్లు నేను మీ జీవాత్మ రప్పించుతున్నాను ప్రభు ఎవరు రప్పిస్తున్నానంట దేవుడు యహోవం మాట ఆలకించుడి ఈ ఎముకలకు ఈ ఎముకల ఎముకలంటే జీవం లేనివి ఎండిపోయినవి అసలు వాటిలో ఏమీ లేదు ఒక శిథిలావస్థలో ఉన్నవి అంధకారంలో ఉన్నవి వాటిని ఏమంటున్నాడంటే ఈ ఎముకలకు ప్రభు అయిన యహోవా మీకు ప్రభువు చెప్పేది ఏంది అంటే మీరు బ్రతుకున్నట్లు నేను మీ జీవాత్మను మీలోకి రప్పించుతున్నాను చూడండి ఆ ఎముకలను కూడా ఆయన బ్రతికిస్తున్నాడు అక్కడ ఏం రప్పిస్తున్నాడు జీవాత్మను రప్పిస్తున్నాడు జీవం ఇచ్చే ఆత్మ జీవాత్మ అంటే జీవం ఇచ్చే ఆత్మని ఆయన వాటిలోకి రప్పిస్తున్నాడు తర్వాత ఏం చర్మము కప్పి మీకు నరముల నిచ్చి మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పేదను అంటే వాటి మీద ఎండిపోయిన ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్మం కప్పుతాను అంటున్నాడు మాంసం రప్పిస్తాను అంటున్నాడు నరాలు మొత్తం రీస్టోర్ చేస్తాను కంప్లీట్ శిథిలావస్థలో ఉన్నటిని కంప్లీట్ గా రీస్టోరేషన్ చేస్తాను నేను కొద్ది చర్మము మీ మీద కప్పేదను ఆ చర్మం మీ మీద కప్పుతాను మీలో జీవాత్మంతగా మీరు బ్రతుకుదురు అప్పుడు మిమ్మల్ని నేను మళ్ళీ రిస్టోర్ చేసి ఎముకలతో చెప్తున్నాడు మళ్ళీ రిస్టోర్ చేసి మీలోకి జీవాత్మ నేను ఉంచుతాను అప్పుడు మీరు బ్రతుకుతారు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు ఇవన్నీ చేస్తుంది దేవుడే కదా కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం తెలుసుకున్నాడు దేవుణ్ణి తెలుసుకుంటారంట ఆ ఎముకలు తెలుసుకున్న తర్వాత ఆయన ఏడో వచ్చినా మనం చూస్తే ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించు గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనిను చూడండి ఇది దేవుడు దేవుడు జరిగించింది అక్కడ ఆయన ప్రవచించు చూండగా ఏకెల్ ప్రవక్త దేవు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అంటే ప్రభు ఆయనకు ఆజ్ఞ ఇచ్చిండు ఇట్లా ప్రవచించము అని నువ్వు నేను చెప్పిన రీతిగా అని అంటే వాటితో మాట్లాడమని చెప్పిండు కాబట్టి ఆయన ఏదైతే చెప్పాడో ఆయన ప్రవచించు అంటే ఆయన కంప్లీట్ కూడా చేయలే మాట్లాడడం కూడా ఇంకా అయిపోలే ఆయన మాట్లాడతా ఉండగానే ఆ ఎముకలు ఏం చేసినాయంట అది కంప్లీట్ చేయక ముందే ధ్వని ఒకటి పుట్టాను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకోలేను చూడండి ఇంత కార్యం జరుగుతుంది అక్కడ మాట్లాడుతుండగానే కార్యం జరిగిపోతుంది అక్కడ జరిగిపోతున్నాయి ఎముకలు ఒకటి ఒకటి కలుసుకుపోతున్నాయి అన్నీ ఎందుకు ఇవన్నీ అరితో కలుసుకుంటున్నాయి అది ప్రభు కార్యం ఆయనని ఆయన చేయాలనుకున్నాడు కాబట్టి ఆయన ఇస్తానంటున్నాడు కాబట్టి అవి మాట్లాడుతుండగానే ఆయన ప్రవర్తిస్తుండగానే కార్యం జరిగిపోతుంది అక్కడ ఎముకలు కలుసుకొని తర్వాత ఏం జరుగుతుందంటే ఇందులో నేను చూచిస్తుండగా నరములను మాంసములను వాటి మీదకి వచ్చాను వాటిపైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను ఆయన చూస్తుండగానే నరాలు మాంసం వచ్చేసింది చర్మం వచ్చేసింది ఒక మనిషిలాగా అవి తయారైపోయినాయి వాటిలో జీవం లేదంట వాటిలో జీవం లేదు అంటే జీవాత్మ లేదు ఆ జీవ ఎంత మాత్రము లేదు అంటే వాళ్ళు మామూలు శరీరంగా శరీరాన్ని ధరించుకొని ఉన్నారు వాళ్ళ ఆత్మ లేదు జీవం లేదు అట్లా తయారైపోయి నిలబడి అప్పుడు ప్రభు అప్పుడు నాయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను జీవాత్మ వచ్చినట్టు మళ్ళీ ప్రవచించమంటున్నాడు ఇంతకుముందు ఏంది జస్ట్ చర్మం కప్పిండంతే చర్మం కప్పినప్పుడు ఏమైంది అవన్నీ కలుసుకున్నాయి అవన్నీ నిలబడ్డాయి నిలబడిన తర్వాత నరాలు వచ్చినాయి మాంసం వచ్చేసింది చర్మం కప్పేసిన తర్వాత అవి ఒక షేప్లకు వచ్చేసినాయి షేప్లకు వచ్చిన తర్వాత వాటికి ఏం రావాలా జీవాత్మ రావాలా వాటి కోసం మళ్ళీ ప్రవచిస్తున్నాడు ఏమంటున్నంటే వారు జీవాత్మ వచ్చినట్లు మళ్ళీ ప్రవచించం ఇట్లను ప్రభు తొమ్మిదో వచనంలో ఆయన అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువుకు యహోవా సెలవిచ్చినది జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చను వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి తర్వాత పదకొండ చూస్తే అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఎముకలు ఇస్రాయేలీలందరినీ సూచించుచున్నీ వారు మన ఎముకలు ఎండిపోయాను మన ఆశలు విఫలమైను మన నాశనం అయిపోతామని అనుకుంటున్నారు చూడండి అవి ఎవరిని సూచిస్తున్నాయంట ఆ యొక్క ఎముకలు ఎముకలు ఎవరి అంట ఇస్రాయలీ అంట మనం బాగా అర్థం చేసుకోవాలి వచ్చినాము ఎందుకంటే ఇస్రాయేలీ సూచిస్తున్నాయి అవి ఇస్రాయలీలు అంటే ఎవరు దేవుని బిడ్డలే ఆయన వాగ్దాన పుత్రులే కానీ ఇస్రాయేలీలు ఎందుకు సూచిస్తున్నాయి ఎముకలు అంటే ఇస్రాయలీలు ఏ రీతి ఉన్నారు వాళ్ళలో జీవం లేదు మాంసం లేదు గాఢాంధకారపు లోయల్లో ఎక్కడో ఎముకలు డ్రై అయిపోయి పడిపోయి ఉన్నారు కదా ఇస్రాయలీలు సూచించుచున్నవి అంటే జనం ఆయన ఆయన బిడ్డలు ఆయనను ధరించుకొని ఉన్నా కూడా ఆ రీతిగా ఉన్నారు వారు ఏమనుకుంటున్నారంట మన ఎముకలు ఎండిపోయినాయి మన ఆశలు విఫలమైపోయినాయి మనము నాశనమైపోతామో అనుకునిచున్నారు అంటే వాళ్ళు ఆ రీతికి ఉన్నారు మన పని అయిపోయింది మనం ఎముకలం అయిపోయినాం మనం ఇంకా జీవించలేము అనుకుంటుంటే ప్రభువు ఏం చేసినాడంటే ఏహెచ్కేల ప్రవక్తని ఒక ఆత్మీయంగా అవన్నీ చూపిస్తా ఉన్నాడు ఈ రోజు కూడా జనాలు అట్లానే ఉన్నారు అంధకారంలోనే ఉన్నారు ఆ అంధకారం నుంచి వాళ్ళు బయటికి రావాలి అంటే అది ఎవరి చిత్తమది దేవుని చిత్తమే అది దేవుడు ఆయన సెలవిస్తే ఆ ఎముకలు బతుకుతాయి అది ఆయన చెప్తాడు కానీ జరిగి ఎవరి జరిపిస్తాడు ఆయన బిడలతోనే జరిపిస్తాడు ఆయన యొక్క ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్తల ద్వారానే అవన్నీ ఆయన జరిపిస్తాడు ఆయన ఈయనకు చెప్పాడు దేవుడు ఎహెచ్కల్ ప్రవక్తకి ఇట్లా మాట్లాడు వాడితోటని చెప్పాడు అట్లా మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుతుండగానే కార్యం జరిగింది ఆయన మాట్లాడుతుండంగానే కార్యం జరిగింది ఆయన మాట్లాడుతుండంగానే వాళ్ళలోకి ఆత్మ వచ్చేసింది కాబట్టి ఆయన తలుచుకుంటే ఏదైనా సాధ్యమే దేవుడికి ఏదైనా సాధ్యం ఆయన ఎండిపోయిన ఎముకలను కూడా జీవింపజేయగలడు కదా ఆయన మాట ఆయన మాట చెప్తే చాలు ఏదైనా లేచి వచ్చేస్తుంది ఇదే ఈ వాక్యం చూపిస్తుంది ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటుంటే కానీ ఆ రీతిగా మనం మాట్లాడగలుగుతున్నామా ఆయనకు తెలుసు ఎవరైనా ప్రవక్తకి తెలుసు నేను ఇట్లా మాట్లాడితే అంటే తెలుసు ఆ దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని చేయ చే అని కూడా ఆయన ఏమంటుంటే ఏమో ప్రభావం నీకే తెలియను అని అంటే నీకే తెలియాలి ప్రభావాలు బతుకుతారో లేదో నువ్వే చేయాలంటే అని అన్నాడు అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పు వాళ్ళు లేచొస్తారని కాబట్టి ఈరోజు మనం కూడా ఆ ప్రవక్తలానే తయారు కావాలి అది ఎప్పుడు సాధ్యమైద్ది అంటే ప్రభు మనకి చెప్పినప్పుడే సాధ్యమైద్ది ఆయన మనతో ఉండి మనల్ని నడిపించినప్పుడే అది మనకి సాధ్యమవుద్ది మనం పో ఏదో చేస్తుంది ఖచ్చితంగా కానే కాదు ఎందుకంటే ఇక్కడ ప్రవక్త పక్కన దేవుడు ఉన్నాడు దేవుడు చెప్పినట్లే ప్రవక్త చేస్తున్నాడు ఆయన సొంతంగా చేయట్లేదు ఎందుకంటే ఆత్మలో జరుగుతున్నాయి ఆయన ఆత్మని తీసుకొని ఆ ఎండిన ఎముకల మధ్యలో పెట్టిండు ఈ రోజు కూడా అందరూ ఎండిన ఎముకల వల్లనే ఉన్నారు జనాలు అందరూ ఎముకలు ఇండిన ఎముకల వల్లే జరుగుతున్నారు గాఢాంధకారంలో ఉన్నారు వెలుతురు ఉంది ఆ వెలుతురు కానీ అది గాఢాధకారం కమ్మేస్తుంది అది ఆ వెలుతురు అది కళ్ళ కనిపించే వెలుతురే కానీ ఆత్మీ నేత్రాలు చూసినప్పుడు ఎక్కడ పట్టిన నడుస్తుంది ఎక్కడ చీకటి కార్యాలయం ఎక్కడ అపవాది కార్యాలయం ఎక్కడ ఎక్కడ చూసినా పాపమే ఎక్కడ కూడా నీతి న్యాయం ఈరోజు జరగట్లేదు ఆ ఎముకలు ఈరోజు మనకి కళ్ళ ముందు చూస్తే మనము లోయలోనే ఉన్నాం మనము లోయలోనే ఉన్నాం మన చుట్టూ కూడా చీకటే ఉంది కానీ అది మన మామూలు నేత్రాల చూసినప్పుడు అది కనిపించదు మన ఆత్మీయ నేత్రాలతో చూసినప్పుడే అవి మనకు కనిపిస్తాయి మనం ఆత్మలు చూసినప్పుడే ఆ చీకటి ఆ ఎముకలు మనకు కనిపిస్తాయి జనాలు ఈ రోజు తిరుగుతున్నారు కానీ జీవంతోని కానీ మన ఆత్మీయ స్థితిలో వాళ్ళని చూస్తే ఎండిపోయిన ఎముకల వల్లే ఉన్నారు అది ఇస్రాయలులైనా కానీ అన్నిలైనా కానీ ఆ రోజు ఆయన ఇస్రాయలీలు సూచించుతున్నవి అన్నాడు ఇస్రాయిలీ ఆయన బిడ్డలను సూచిస్తున్నాయి వాళ్ళు తిరుగుతున్నారు కానీ వాళ్ళెక్కడ కూడా జీవం లేదు వాళ్ళ వాళ్ళ చర్మం లేదు చర్మం అంటే దేనికి సాదృశ్యం చెప్పండి ఆత్మీయ ఆయన పవిత్రతకే కదా ఆయన రక్షణకే సాదృశ్యం అది రక్షణ లేదు చీకటిలో ఉండిపోయినారు అవి చీకట్లో ఉండి తిరుగుతున్నారు చీకట్లో ఉండిపోయినారు ఎక్కడ కూడా వెలుగు లేదు ఎక్కడ మంచి ఎక్కడ చూసినా పాపమే జరుగుతుంది ఎక్కడ చూసినా మోసమే జరుగుతుంది కాబట్టి చీకటిలో ఎముకలు ఉన్నాయి ఆ ఎముకలు తిరిగి లేచి రావాలంటే ఏం చేయాలా ప్రభు ఏదైతే తలచినాడో మనం మనం చెప్పినప్పుడు అది మారిపోవాలి అవన్నీ జరిగిపోవాలి మనం ప్రవచిస్తుండడం కానీ వాళ్ళు మారిపోవాల అట్లా కార్యం జరగాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది ప్రభు మనతో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది ఆ రోజు ఆయన ఆత్మీయంగా తీసుకొని ఆత్మలో చూపిస్తున్నాడు అవన్నీ ఫిజికల్ గా జరిగింది కాదు అది ఆయన ఆత్మవశుడై ఉండగా ఇవన్నీ జరిగినాయి ఆయన తీసుకొని పోయి ఆ లోయలో పెట్టి ఆ యొక్క ఇండియన్ ఎముకల్ని జీవింపజేస్తా ఉన్నాడు ఈ రోజు కూడా మనం ఆత్మీయంగా అవన్నీ చూడాలి అవన్నీ చూస్తున్నాం మనం ప్రవచిస్తే లేచొస్తున్నాయా మనం మనం చెప్తుంటే మన ఆయన సువార్థన వాక్యం ఇప్పుడు ఆయన ఆయన చెప్పింది ఎజకల్ ప్రవర్తన చెప్పింది కూడా ఆయన వాక్యమే చెప్పిండు ఆయనకి దేవుడు ఆ హెచ్కల్ ప్రవర్తక కాని వాక్యాన్ని చెప్పిండు ఆ వాక్యాన్ని మాట్లాడుతున్నట్టు అది వాక్యమే కదా మాట వాక్యం అంటే మాటే ఆ మాట ఎముకలతో చెప్పినప్పుడు ఆ ఇముకలు తిరిగి జీవం పొందుకుంటున్నాయి కానీ ఈ రోజు మనం చెప్తే అట్లా రీతిగా జీవం పొందుకుంటున్నాయా ఎందుకు జరగట్లేదు అంటే ప్రభు మన దగ్గర ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి కొత్త నిబంధనలు కూడా ఆ పపుస్తుల కార్యంలో మనం చూస్తే పేతులు సేవ స్వార్థ చేసేటప్పుడు ఎంతో మంది ఆయన మాట్లాడుతున్నా ఆయన ప్రార్థన చేస్తున్నాడని పరిశుద్ధాత్మాభిషేకం పొందుకుంటారు ఆయన ప్రార్థన చేస్తున్నారని లేసే జనాలు వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఆయన ఆత్మ వాళ్ళని నడిపించింది ఆ రోజు ఆయన వాళ్ళతో ఉన్నాడు ఆయన వాళ్ళతో ఉన్నాడు ఆయన ఆత్మ రీతిగా నడిపించింది వాళ్ళ అపోస్తల కార్యంలో పదకొండో అధ్యాయంలో చూస్తే అపోస్తల కార్యములు పదకొండో అధ్యాయము పన్నెండో వచనంలో ఇక్కడ ఈ అధ్యాయం ఒక మన మిద్ద ఉన్నప్పుడు జరిగే సంఘటన అనమాట ఆ మిద్య మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ప్రభు చూపిస్తాడు ఆయన ప్రభు ఒక ఆయన ఒక దర్శనం చూస్తాడు ఈ దర్శనం కూడా ఆయన ఆత్మలోనే చూస్తున్నాడు ఇది కూడా మనం పరిశీలిస్తే ఈ దర్శనం కూడా ఇక్కడ మొత్తం క్లుప్తంగా చెప్తాను మొత్తం చదవను ఈయన కూడా దర్శనం చూస్తున్నాడు దర్శనం చూసినప్పుడు ఆయన ఏం చూస్తున్నాడు అంటే పై నుంచి ఒక దుప్పటి వస్తుంది ఆయన బాగా ఆకలి మీద ఉంటాడు మేడ మీద వాటిని తిరుగుతూ ఉంటాడు గది మీద మేడ మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆకలి ఆకలి కొని తిరుగుతా ఉన్నప్పుడు అని ఒకసారి దర్శనం చూస్తాడు అనమాట ఏం చూస్తాడంటే ఆకాశం నుంచి ఒక దుప్పట్ వస్తుంది దుప్పటి మీద ఏమే ఉంటాయంటే భూమి మీద ఉండే చతుష్పాద జంతువులు అంటే నాలుగు కళ్ళ జంతువులు అడి మృగాలు పాకే పురుగులు అంటే పాములు కానీ ఈ చిన్న చిన్న పురుగులు కానీ ఇటువంటివన్నీ ఆకాశ పక్షులు అన్నీ అన్నీ కనిపించి వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఏం చదువుతాడంటే ప్రభు లేచి వెళ్ళి వాటిని చంపుకొని తినంటాడు చంపుకొని తినమంటే అప్పుడు ఆయన ఏమంట ఆయన అంటే నిషిద్ధమైనది అపవిత్రమైన ఏది కూడా నా నోట ఎన్నడం పడలేదని చెప్తాడు ప్రభు నేను ఎప్పుడు నిషిద్ధమైనది నేను తినలేదు అంటే ఇప్పుడు చూడండి అక్కడ కూడా ఆయన ఎముకలు బతకగలుగుతావా అంటే ఆయన నా తెలియని ప్రభావం నీకే తెలియదు అన్నాడు ఇక్కడ కూడా ఆయన చంపుకొని తినమంటున్నాడు అంటే చంపుకొని తినమని తినేమంటున్నాడు అంటే నిషిద్ధమైన ఈ ప్రభావం అవి నాటి ఎప్పుడు అని చెప్తా ఉంటే రెండోసారి కూడా అదే చెప్తాడు చంపుకొని తినని ఆయనకు అర్థం కాదు ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన ముమ్మారు అట్లనే జరుగుతుంది కొన్నిసార్లు అట్లనే జరుగుతుంది అవన్నీ జరిగిన తర్వాత ఆ యొక్క దుప్పట అనేది దర్శనం ఆగిపోతుంది ఇంకా ఆగిపోయిన తర్వాత కొంతమంది అన్నిళ్ళు వచ్చి పిలుస్తారు అన్యులు వీళ్ళకి ప్రభు తెలియదు ఎవరి గురించి అంటే ఆయన వీళ్ళు ప్రభు గురించి తెలియదు అట్లా ఆయన గురించి కొన్నీళ్ళ నుంచి వస్తారు మనుషులు కొన్నీలు మనుషులు వచ్చేసి నేను కోసం వచ్చినప్పుడు ఆయన వాళ్ళతో అప్పుడు ప్రభు ఏం చెప్తారో చూడండి అన్యులు అనమాట వాళ్ళు ప్రభువు తెలియదు వాళ్ళ యూదులే కాదు వాళ్ళ ఇస్రాయిలీలు కాదు అన్యులు అన్యులు కాబట్టి ఆయన సంశయిస్తూ ఉంటాడు ఎందుకంటే పోవాలన్నా వద్దా పోవాలన్నా వద్దా ఎందుకంటే అది అప్పటి వరకు అది తెలియదు కూడా మన స్వార్థ చెప్పాలా అన్యులకు కూడా మనం నడిపియాలని వాళ్ళకి తెలియదు కానీ ఆయన సంశయిస్తూ ఉంటే ఆ అధ్యాయంలో పన్నెండవ వచనం తపోస్తుల కార్యంలో పదకొండో అధ్యాయం పన్నెండవ వచనంలో అప్పుడు ఆత్మ నీవు భేదం ఏమీ చేయక ఆత్మ అంటే ఎవరు దేవుడే అప్పుడు ఆత్మ నీవు భేదం చేయక వారితో వెళ్ళుమని నాకు సెలవిచ్చను చూడండి ఆయన అప్పుడు ఆత్మ ఏం ఏం చేసిందంట ఆయనకు వెళ్ళమని చెప్తుంది వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళు అప్పుడు పద పదిహేనో వచనం చూస్తే పదకొండో అధ్యాయంలోనే ఆపస్తుల కారణం పదకొండు పదిహేను నేను మాట్లాడడం ఆరంభించినప్పుడు నేను మాట్లాడడం ఆరంభించినప్పుడు అంటే పేతుడు చెప్తున్నాడు నేను మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ మొదట మన మీద దిగిన ప్రకము వారి మీదకినే దిగను అని ఆరంభించింది అంతే స్టార్ట్ బిగినింగ్ అంటే ఇంగ్లీష్ లో చూస్తే బిగాన్ టు స్పీక్ అని అంటే స్టార్ట్ చేసిండే అప్పుడే కంప్లీట్ కూడా కాలి కంప్లీట్ కాకముందే వాళ్ళ మీదకి దేవుని ఆత్మ వచ్చింది పరిశుద్ధాత్మ మన మీదకి ఎట్లయితే దిగిందో వాళ్ళ మీద కూడా అట్లే వాళ్ళు కూడా అన్ని భాషలు మాట్లాడినారు అంటే ప్రభు వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారు చూడండి వాళ్ళు మాట్లాడుతుండేనే కార్యం జరిగిపోతుంది అక్కడ కానీ మనం మనం మాట్లాడుతున్నప్పుడు మనం చేస్తున్నప్పుడు ఎందుకు నా రీతి కార్యం జరగట్లేదంటే మనం ప్రభు చిత్తానుసారం రోజు కూడా ఆయన అర్థం కాలేదు దర్శనం అర్థం కాలేదు ఎందుకు దినమంటున్నాడు ఎందుకు దినమంటున్నాడు ఎందుకు దినమంటున్నాడు ఈ పురుగులు అన్ని ఉన్నాయి అంటే ఆయన ఈ నిషిద్ధమైనది ఏది లేదని చెప్తాడు అండి అనమాట లేదంటే ఆ పురుగుల్ని ఎట్లా తింటాడు చతుష్పాద జంతువులు పాకెట్ పురుగులు ఆకాశ పక్షులన్నీ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి తిను అంటే అంటే ఆయన మనుషులను ఆ రీతిగా పోలుస్తున్నాడు ఆయన ఆ చతుష్పాద జంతువులతోని వాటితోని వీటితోని పోలుస్తున్నాడు నిషిద్ధమైనది ఏది లేదని తినమంటున్నాడు ఆయనకు అర్థం కాలేదు తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఆయనకు అప్పుడు అర్థమైంది ఓకే ఆయన అన్నిల గురించే చెప్పినాడు ఆయన తర్వాత తెలుసుకున్నాడు దాని భావం ఎందుకంటే ఆయన తర్వాత ఎట్లా తెలుసుకున్నాడు అంటే దేవుని ఆత్మ ఆయన నడిపించింది ఆయన చెప్తున్నాడు కదా పన్నెండవ వచ్చినంలో అప్పుడు ఆత్మని భేదమేమో చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవు అంటే వాళ్ళు ఆ రీతిగా వెళ్ళిండ్రు వాళ్ళ ప్రభు మాట చొప్పున నడుచు నడిచిండు నడిచరు కానీ మనం ఆ రీతిగా ఉన్నామా మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఆ రీతిగా హేచ్కేల్ ప్రవక్త మాట్లాడుతుండంగానే ఆయన దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉందో ఆయన ప్రవచిస్తుండంగానే ఆ ఎముకలు మనుషులై చర్మం కప్పుకున్నాయి రక్షణ పొందుకున్నాయి ఆత్మను పొందుకున్నాయి ఇక్కడ కూడా ఆయన ప్రార్థిస్తుండగానే ఆయన వాళ్ళు మారు మనసు పొందిండ్రు పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నారు ఎందుకు వాళ్ళ రీతికి చేయగలుగుతున్నారంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి హెచ్కేల్ ప్రవక్త అప్పుడు దేవుడే ఉన్నాడు ఆయన పక్కనే దేవుడు ఉన్నాడు ఇక్కడ పేతుడి దగ్గర దేవుడు ఆత్మాన్ని నడిపిస్తా ఉంది ఎక్కడ కార్యం జరగాలన్నా దేవుడు ఉండాలి కదా మనతోటి ఆయన మనతోటి లేడు మనమే ఆయన ఆలయం మన హృదయమో ఆయన ఆలయం ఆయన మన మన ఆయన ఆలయంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఆఫీస్కి వెళ్తాం ఎగ్జాంపుల్ చెప్తాం ఒక ఆఫీస్కి వెళ్తాం అక్కడ ఆఫీస్ లో ఆ పని మీద వెళ్తాం గవర్నమెంట్ ఆఫీస్ అక్కడ అధికారు ఉన్నప్పుడు ఆయన పని చేయగలుగుతాడు పని మీద వెళ్దాం అంటే అధికారు అక్కడ ఉండాలి అక్కడ ఉంటేనే ఆయన సైన్ చేసి నీ పని ఏదైనా చేయగలుగుతాడు ఆ లేకపోతే నువ్వు ఎన్నిసార్లు తిరిగినా ఉపయోగం ఉంటుందా పని జరుగుతుందా ఇక్కడ కూడా అంతే నువ్వు ఆత్మకార్యం మనం చేయాలన్నా అప్పుడు జనాలు అట్లా అన్యులు అంటే వాళ్ళు ఏ రీతికి ఉంటారు మనం అర్థం చేసుకోవాలి ఎముకల ఉంటారు చీకట్లో ఉంటారు ప్రభువు తెలియదు వెలుగు తెలియదు వాళ్ళకి వెలుగు అంటే దేవుని వాక్యం తెలియదు వెలుగులో లేరు చీకట్లో ఉన్నారు రక్షణ లేదు ఎట్లుంటారు ఎముకల వల్లే ఎండిపోయిన ఉంటారు ఆత్మ లేదు చర్మం లేదు అంటే ఎముకలు ఆ రీతిగా సాదృశంగా వాళ్ళు ఉన్నారు అట్లా ఉన్నప్పుడు దేవుడి చిత్తల ప్రకారం మనం దేవుడు మనతో ఉండి మనం ఆ కార్యం వాళ్ళని బతికించాలంటే దేవుడు మనతో ఉండాలి ఇప్పుడు ఈ ఆఫీస్కి ని నీ పని అవ్వాలన్నా ఆఫీసర్ అక్కడ ఉంటేనే ని పని అవుతుంది ఆయన లేకుండా నువ్వు ఎన్నిసార్లు తిరిగినా పని కానే కాదు కాబట్టి ప్రభు మనతో ఉన్నప్పుడే మనం కార్యాలు చేయగలుగుతాం అనేది ఎండిపోయిన స్థితిలోనే ఉండని ఏ స్థితిలో ఉండని అక్కడ కార్యం జరగాలి అంటే మనకి రెండు ఈ రెండు సన్నివేశాలు చూసినా మనకి పాత నిబంధనలు ఐహెచ్కల్ ప్రవర్తన చూసినా అక్కడ పేదల దగ్గర జరిగింది చూసినా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే కార్యం జరుగుతుంది వాళ్ళు ఓ ఏం చేయలేదు వాళ్ళు మాట్లాడుతుండగానే అక్కడ కార్యం జరిగిపోతుందండి దానికి కారణం ఏంటంటే ప్రభు వాళ్ళతో ఉన్నాడు వాళ్ళు ఎండిపోయిన ఎముకల స్టేజ్ లో ఉన్న వాళ్ళను కూడా వాళ్ళు ఆయన యోచుకల్ ప్రవచించడం వల్ల దేవుని చెప్పినట్టు ప్రవచించడం వల్ల అవి బతికినాయి జీవా ఓకే రక్షణ ఆత్మను పొందుకున్నాయి ఇక్కడ వీళ్ళు కూడా అంతే రక్షణ పొందుకున్నారు దేవుని ఆత్మను పొందుకున్నారు ఎందుకు ప్రభు ఆయన నడిపించిండు పైతుర్ని అక్కడ కూడా ఏచికల్ ప్రవర్తన కూడా అట్లనే నడిపించిండు కానీ మనతో ప్రభు ఉండాలి మనం ఏ పని చేయాలన్నా మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తే కార్యం జరగాలంటే మనతో ప్రభు ఉండాలి ప్రభు ఉన్నప్పుడు మనం ఓ వంద సార్లు తిరగక్కర్లేదు కార్యం జరిగిపోతుంది అంతే ఇదే వాక్యాలు చూపిస్తున్నాయి మనం అట్లా ప్రభుని మనం కలిగి లేకపోతే మనం ఎన్ని సార్లు తిరిగినా కానీ ప్రభు మనతో లేడు అంటే మనం నమ్ముతాం కదా పరిశుద్ధాత్మను మనల్ని నివసిస్తాడని మనం నమ్ముతాం మన హృదయమైన ఆలయం అని మనం నమ్ముతాం మన ఆలయంలో ఆయన లేడు ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినా ఇంతకుముందు ఉప్పు మనం ఏం చూసినామంటే అది ఆఫీస్కు పోతే ఆఫీసర్ లేడని ఒకటి ఆయన లేడు నువ్వు పోయినప్పుడల్లా లేడు అంటే అది ఆఫీస్ తప్పు ఆఫీస్ అయినా ఉండాలి ఎందుకంటే ఆయన ఆఫీస్కి రెగ్యులర్గా వస్తాడు కదా తప్ప ఆఫీస్కి పోతున్నావేమో ఆఫీస్ కాదేమో అంటే ఆఫీసర్ రావట్లేదు అంటే ఆయనకు అక్కడ పని వేరే పని మీద ఎక్కడో తిరుగుతున్నాడేమో అంటే నీ పని నీ పనికి జరగట్లేదంటే మనం మన పని జరగట్లేదంటే మన ఆలయ మన హృదయం ఏంటిది దేవుని ఆలయమే కదా ఆయన ఎక్కడో ఉన్నాడు మన దగ్గరే ఉంటాడు మన హృదయంలోనే ఉంటాడని మనం నమ్ముతాం కదా నమ్మినప్పుడు మన హృదయంలో ఆయన రావాలని మనం కోరుకుంటాం కదా ఆయన ఉన్నప్పుడు కార్యం ఎందుకు జరగదు జరగలే జరగట్లేదు అంటే ఆయన లేడనేది మనం అర్థం చే ఎందుకు లేడు అంటే మనలో ఏం ఏమున్నాయో తెలియదు ఎవరి హృదయాల్లో ఏమున్నాయో ఎవరికి తెలియదు ఇక ప్రభువుకి తెలుసు ఆ హృదయం శుద్ధి చేయబడింది ఎటువంటి పాపం లేకుండా నీట్ గా ఉందంట వచ్చి ఉంటాడు దాంట్లో వేరే ఉంటాయని రాడు అదే రీతిగా మనం రాత్రి కూడా చూసుకున్నట్టు విగ్రహారాధన మన హృదయాల్లో వేరే వాటి మీద ఆశ ఉన్నా మన హృదయాల్లో వేరే వాటి మీద ఈ లోకపు ఆశలు మనం మనకున్నా ఆయన రాడు మన దగ్గరికి ఎందుకంటే మన ప్రయాస ఆయన ఒక అపమానం చెప్తాడు ఏ ఒక్కడు కూడా రెండిటికి దాసుడుగా ఉండలేడు ఇద్దరు యజలకు దాసుడుగా ఉండలేడు అండి దేని గురించి ధనం గురించి అప్పుడు ఆయన గొప్ప మనం చెప్తాడు అంటే ఒకటి ధనానికి దాసుడుగా ఉండలేడు అట్లనే దేవునికి రెండింటికి ఒకేసారి దాసురుగా ఉండాలంటే ఉండలేడు ఒకటి ధనమైన ఉండాలి లేకపోతే దేవుడే ఉండాలి కాబట్టి ఆ రీతిగా మనం దేనికి దాసులు ఉన్నాము దేన్ని మనం ప్రేమిస్తున్నాము దేన్ని మనం ఎక్కువ ఆరాట దేని మీద మనకు దృష్టంతా పెడుతున్నాం అది తీసేసుకుంటే మనం ప్రభువు ప్రభువునికి దాసులుగా మనం ఉంటే ప్రభువు మీద మనం దృష్టంతా పెడితే ఖచ్చితంగా మనం పోయి మాట్లాడుతుండంగానే కార్యాలు జరుగుతాయి ఎందుకంటే ఆయన మనం చెప్పాడు మీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అందరినీ సృష్టిలుగా చేయండి అన్నది ఆయనే కదా ఆయన చెప్పాడు ఆయన చెప్పిన మాట మనం చేస్తున్నాము ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తా ఉన్నాడు ఆయన ఉంటేనే కదా నడిపించేది ఆయన లేకుండా నడవలేదు కదా సర్వసత్యంలోకి మనం కార్యం చేయాలన్నా ప్రభు ఉండాలి అక్కడ ప్రభు లేకుండా మనం ఎవరికి చెప్తాం ఏ కార్యం జరిపిస్తాం ఇప్పుడు వాళ్ళ దురాత్మ ఉంది వెళ్ళి స్వార్థ చెప్పే కదా దురాత్మ ఉంది మీతో ప్రభు ఆత్మ ఉంటే ఆ దురాత్మను ఎల్లగొట్టి ఆయన వెళ్ళి వాళ్ళ హృదయాల్లో ఉంటాడు కాబట్టి వాళ్ళు మారు మనిషి వాళ్ళు రక్షణలోకి వస్తారు సింపుల్ లాజిక్ అంతే కదా ఇప్పుడు ప్రభుత్వాత్మ లేదంటే దురాత్మే ఉంటుంది మంచనా ఉంటుంది చీడన్న ఉంటుంది అటు తగ్గకుండా ఏది లేదు ఆపోజిట్ వేలోనే ఉంటాయి ఒకటి మంచ చెడ నిజమో అబద్ధం అవి రెండే ఉంటాయి అబద్ధం రెండు కలిసి కాబట్టి అక్కడ నువ్వు వెళ్ళే చోట మనం వెళ్ళే చోట ఆ ఎముకలు ఆ చీకట్లో ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు చీకట్లో ఉన్నారంటే వాళ్ళు అపా బంధకాలతో ఉన్నారు అంటే అక్కడ అపవాది తిరుగుతూ ఉన్నాడు అక్కడ అపవాది కారాలు చేస్తూ ఉన్నాడు వాళ్ళ హృదయాలు అపవాది ఉన్నాడు మనం ప్రభువులు తీసుకొని పోతే ఆ అపవాదిని ఎల్లగొట్టేసి వాళ్ళ హృదయంలోకి ఈయన వెళ్తే అప్పుడు కార్యం జరుగుతాయి అప్పుడు వాళ్ళు మారు మనిషి అప్పుడు వాళ్ళు పరిశుభాత్మను పొందుకుంటారు మనం ప్రభుని తీసుకెళ్లకుండా మనం వేరే ఏవో ఆశలతో వెళ్ళి వేరే ఈ లోక పాశలతో వెళ్ళామంటే ఈ లోకం ఎవరిది అపవాది వానాధీనంలో నడుస్తుంది ఇవ్వడానికి అధికారం ఈ లోకం మీద మనం మన ఆశలు పెట్టినామంటే వాడే ఉన్నట్టు మన హృదయంలో వాడిని తీసుకొని పోయి వాడు వాడు జరుపుకోరు కదా వాళ్ళంతా ఫ్రెండ్సే వాళ్ళు వాళ్ళు ఎట్లా వెళ్ళగొట్టుకుంటారు వాట్లే ఉండరు ఎట్లే ఉండ మనల్ని మోసపుచ్చుతారు ఇంకా దానికి కాబట్టి ఎటువంటి స్టేజ్లో ఉన్న మనం మాట్లాడుతున్నప్పటికీ కార్యం జరగాలి అంటే ఖచ్చితంగా మనతో ప్రభు ఉండాలి ప్రభు లేకుండా ప్రభు సహాయం లేకుండా మనం చేయలేం ఆ హెచ్కల్ ప్రవక్త అయినా సరే ఆ పేతురైనా సరే ఈరోజు నువ్వు నేనైనా సరే ఎవరమైనా మనమైనా మనం ప్రభు కార్యం చేయాలి అంటే అక్కడ ఆత్మకార్యం జరిపించాలి అక్కడ జీవం ఇవ్వాలి అంటే ప్రభు ఉండాలి ప్రభు మనతో ఎప్పుడు ఉంటానని వాగ్దానం చేశాడు మన హృదయమైన ఆలే మన ఉంటాడు ఎప్పుడు ఉంటాడు మనలో ఉన్న బలహీనతలు మనలో ఉన్న ఏదైనా సరే లోకాశలు వాటిని విడిచిపెడితే మన హృదయం పవిత్రంగా ఉంటే ఖచ్చితంగా ఆయన వచ్చి నివాసం చేస్తాడు కాబట్టి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభు మనతో అంటే ఖచ్చితంగా ఎటువంటి కార్యమైన జరుగుతుంది ఎండిపోయిన ఎముకలేదు చర్మం పొందుకొని జీవం పొందుకున్నప్పుడు అని వీళ్ళే మారు మనసు పొందుకుని అనే స్వార్థ విని మా ప్రావితాత్వం పొందుకున్నప్పుడు ఎందుకు జరగవా కార్యాలు ఎందుకు అటువంటి మనకు విశ్వాసం లే ఎందుకు అటువంటి దాదారు వాళ్ళు మనం చేస్తామా ఈరోజు అనే అవిశ్వాసం మనం పెట్టకూడదు మనం ఎట్లుండాలంటే వాళ్ళు చేశారు మనం ఎందుకు చేయకూడదన్నా ఈ విశ్వాసం మనం కలిగి ఉండాలి కానీ ఆ వాళ్ళంటే చేశారు మనం ఎట్లా ఈ రోజు పాజిబుల్ అయితే అంటే అందుకే చూపించినట్టు ఎముకలు ఎముకలనే చూపించినట్టు చీకట్లో ఉన్నాయి లోయ అంటే చీకటి ఉంటుంది ఖచ్చితంగా చీకట్లో లోయల్లో చీకట్ లేకుండా వెళ్తురు రాదు ఎందుకంటే చుట్టూ కొండలు ఉంటాయి లో అంటే లో పడుకుంటుంది అక్కడికి వెళ్తురు వెళ్ళలేదు కాబట్టి ఆ చీకట్లో ఉన్న ఎముకల గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఆ చీకట్లో ఎముకలు ఉన్నాయంటే ఎంత భయంకరమైన స్టేజ్లో ఉన్నాయి అందువల్ల భయంకరమైన స్టేజ్లో అసలు పాజిబుల్ అవుతుంది మనుషులు మన మామూలుగా ఆలోచిస్తే కానీ ప్రభు ఉంటే సాధ్యం కాబట్టి ఎటువంటి స్టేజ్లో ఉన్న వాళ్ళనైనా అంటే ఆ ఎండిపోయిన ఎముకలనైనా అంతకంటే భయంకరమైన స్టేజ్ ఏం ఎటువంటి స్టేజ్లో ఉన్న మనం మార్చాలి మనం ముందుకు నడిపించాలి వాళ్ళకు కూడా మనం రక్షణ కప్పాలి ఆయన ఆత్మను రప్పియాలి అంటే ప్రభు మనతో ఉండాలి ఆయన చెప్పినట్టు మనం నడవాలి ఆయన వాక్యానుసారం మనం నడవాలి ఆయన ప్రవచించడం కూడా ఆయన చెప్పిన ప్రకారమే నడు ప్రవచించండు ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవచించలేదు ఆయన ఫస్ట్ నువ్వు ఇట్లా ప్రవచించు అని చెప్పినాడు ఆయన కూడా అట్లే ప్రవచించండు ఇది కూడా అంతే నువ్వు వెళ్ళు అన్నాడు ఆయన వెళ్ళిండు అక్కడ కార్యం జరిగింది కాబట్టి మనం కూడా అట్లనే ఉండాలి ఆయన వాక్యానికి లోబడే ఉండాలి ఆయన వాక్యాన్ని ప్రకారమే జీవించాలి ఆయన ఆయన చిత్తానుసారమే నడవాలి నడిచినప్పుడు ఆయన మనతో ఉంటాడు ఆయన వాక్యానికి విరుద్ధంగా ఈ లోకాశాలతోటి ఉంటే ఆయన వాక్యం ఎప్పుడు కూడా అట్లే ఉండదు లోకం మీద ఎప్పుడు చెప్పలేదు ఆయన ఫస్ట్ నువ్వు ఇప్పుడు ఈ లోకాశలు మనం మనం అనుకోవచ్చు ఈ లోకాశలు వస్తాయి మనకు అవసరం కదా అని అనుకోవచ్చు వాటి మీరు ప్రయాస వాక్యం ఒకటే ఉంది ఏముందంటే నువ్వు ఫస్ట్ నా నీతిని వెతుకు పరలోకమును దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకు తర్వాత అవన్నీ నీకు దేని గురించి వస్తున్నాయి ఏమి తిందుమో ఏమి తాగుమో ఏం అని చింతించకు అన్యుల రీతిగా చింతిస్తారని మంత్రి ఆరాధ్యం లాస్ట్ లో ఉంటుంది అన్నిలు ఆ రీతిలో చింతిస్తారు నువ్వు మొదట ఆయన రాజ్యములు వెతుకు మొదట ఆయన రాజ్యములు ఆయన నీతిని వెతుకు ఆయన నీతి ఎట్లా వాక్యాన్ని ఫాలో వస్తుంది ఆయన వాక్యాన్ని సార్ ఆయన నీతి మనకు వస్తుంది ఆయన అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి మనం సపరేట్ గా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇవన్నీ నీకు కావాలని చెప్పి పర్లోకి తండ్రి తెలియను అంటాడు అంటే ఆయన తెలుసు మనకి ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకి ఏం కావాలని తెలుసు ఆయన ఇస్తాడు కాబట్టి మనం ఆయన నీతిని వెతికినప్పుడు ఫస్ట్ మన మైండ్లో ఏముండాలి ఆయన మొదట అదే చదువుతున్నాడు మొదట నువ్వు ఆయన నీతిని వెతుకు తర్వాత నీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ప్రభు మనతో లేడు అంటే మనం ఈ లోకం ఉంటేనే ఆయన లేడు ఈ లోకంలో మనకి ఎట్లా వస్తాయంటే ఎట్లనే వస్తాయి ఆయన నీతి నేర్చుకుంటూ ఖచ్చితంగా అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి కాబట్టి మనం ఏ కార్యం చేయాలన్నా మనం ముందుకు సాగాలన్నా మన సేవలో ఎటువంటి కార్యాలు చేయాలన్నా ఎండిపోయిన స్టేజ్లో ఉన్నప్పుడు బతికించాలన్నా వాళ్ళకి ఆత్మను ఇవ్వాలన్నా వాళ్ళకి చర్మం గప్పాలన్నా లక్షణం ఇవ్వాలన్నా అది సాధ్యం మన అవిశ్వాసం చూపించకూడదు ఆ విషయంలో ఎందుకంటే మనకి దేవుడు వాక్యాలే ఉన్నాయి ఆయన వాక్యాలు ఎప్పుడు తప్పు కాదు అబద్ధం కాదు ఆ కష్ట భూములైనా గతించనేమో కానీ ఆయన వాక్యం ఎప్పుడు గతించదు ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పేవాడు కాదు కాబట్టి ఆయన సత్య స్వరూపి కాబట్టి ఆయనే సత్యము ఆయనే మార్గం ఆయనే జీవం కాబట్టి ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన సత్యం మార్గంలో నడిచినప్పుడు ఆయననే జీవం కాబట్టి మనం ఈ లోకాశంలో వదిలిపెట్టేసి లోకాలంలో ఉన్న వాటిని వదిలిపెడితే ఖచ్చితంగా మన ద్వారా గొప్ప సేవని జరిపిస్తాడు ఎటువంటి స్టేజ్లో ఏము ఇండియన్ ఎముక ఉన్నా కానీ ఆయన కార్యం జరిపించగల సమర్థుడు అది నమ్మాలి అది అవిశ్వాసం అంటే మనం వాళ్ళు చేయగలిగినప్పుడు మనం చేయలేమని మనం అనుకున్నాం అది మనలోని అవిశ్వాసం అయితే అవిశ్వాసంతో మనం ఏమీ చేయలేం రైతుడు కూడా ఎంతైనా అవిశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ దృఢమైన విశ్వాసంతో స్టార్ట్ అయిండు అవి ఇవి రాగానే భయపడిపోయి ఆయన మునిపోయింది సముద్రంలో కానీ మనం అట్లా మనం అట్లా ఉండకూడదు మనం ఆయన చూసుకోవాలి ఆయననే చూసుకుంటే వెళ్ళిపోవాలి చుట్టూ ఏముంది పక్కనే ఉంది అనేది చూసుకోకూడదు కాబట్టి మనం ఆ రీతిగానే ముందుకు సాగాలి కాబట్టి దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించడానికి ప్రార్థిస్తాం ఈ దేవుడి చిన్న వాక్యం దీవించ పరిశుద్ధ మహోన్నత కృపాకారి క్రమంలో దేవా ఏసానికి వందనాలు స్థుతుల స్తోత్రం ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలకు సృష్టికర్త మీకు వందనాల తండ్రి ప్రభావ మీ మాధ్యానకాల సమయంలో ప్రభావ మీరు మాతో మాట్లాడారు ప్రభా నతండి అవును ప్రభా న తండ్రి ఐజికల్ ప్రవర్తన ప్రభావతం మీరు చూపించినారు యొక్క ఏ రీతిగా ప్రవచించమన్నారు ప్రభా ఆయన రీతిగా ప్రవచించుండగానే ప్రభావ వాళ్ళు తండ్రి శరీరాన్ని పొందుకున్నారు ప్రభావ ప్రవచించుండగానే ఆత్మను పొందుకున్నారు అదే రీతిగా పేతులు కూడా ప్రభావ ఆయన మాట్లాడుతుండగానే వాళ్ళు పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు ప్రభా తండ్రి నాయన ఎందుకంటే ప్రభావ వాళ్ళు మిమ్మల్ని కలిగి ఉన్నారు కాబట్టి ప్రభావ వాళ్ళు మీ చిత్తానుసారం నడుతున్నారు మీ చిత్తానుసారమే ప్రభావ వాళ్ళు నా తంటి కార్యం జరిపించినారు ప్రభా కానీ మేము ఈ రోజు నా తండ్రి మీ కార్యం చేయాలన్న అపవాదిని ప్రభావ ఎండిపోయిన స్టేజ్లో ఉన్న చీకట్లో ఉన్న కూడా వెలుగులోకి తీసుకొని రావాలంటే ప్రభావ మీరే మీరే ఉండాలి ప్రభావం అంత ఎందుకంటే ప్రభావ మీరే వెలుగు మీరే జీవం కాబట్టి ప్రభావ ఆ తండ్రి ఆ లోయలోంచి వాళ్ళ వెలుగులోకి తీసుకొని రావాలన్న ప్రభావ వాళ్ళ ఎండిపోయిన ఎముకలకి మేము జీవం ఇవ్వాలన్న ప్రభావ మీరు ఉంటేనే అది సాధ్యం ప్రభావ నా తండ్రి నాన్న మీరే మాత ఎల్లప్పుడూ ఉండండి ప్రభావ నా తండ్రి ఈ లోప ఆశలు ఈలోకపు నా తల్లి ఇటువంటివి మా తండ్రి మా హృదయాల్లో ఉండడానికి వీళ్ళే ప్రభావ ఎల్లప్పుడు మిమ్మల్ని కలిగి మేము జీవించాలా మీరే సహాయం దయచండి ప్రభావా తండ్రి ప్రతి బంధకాల్లో నుంచి విడుదల మాకు దయచేయండి ప్రభావ ముందుకు నడిపించండి ప్రభావ నా తండ్రి మీరు ఉన్నారు మీరు ఉంటే తండ్రి మేము ఏమైనా చేయగలుగుతాం గొప్ప కార్యాలు చేయగలుగుతాం సమస్తము చేయగలుగుతాం ప్రభావ అవును తండ్రి మిమ్మల్ని మీ ఎందు విశ్వాసం ఉంచి వాడినా తండ్రి సమస్తము చేయగలుగుతున్నాను అవును ప్రభా మీ ఎందు మాకు విశ్వాసం ఉంది ప్రభావ నా తండ్రి మేము కార్యాలు చేయగలుగుతాం ప్రభావా తండ్రి మాకున్న ఈ ఇబ్బందులు తొలగించి నా తండ్రి మమ్మల్ని ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే రీతిగా నా తండ్రి మా ప్రియుల కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ డేవిడ్ బ్రదర్లు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ఆయనకి ప్రభావ వెన్నుముక ప్రాబ్లం ఉంది ప్రభా తండ్రి పుడికాలు కాలు గుడి చేయినైనా తండ్రి వీక్గా ఉన్నాయి ప్రభావ నడవడం కూడా కష్టంగా స్థితిలో ఉన్నాడు ప్రభా తన మీరే నాయన యొక్క తండ్రి వెన్నుమక మీరేనా తండ్రి విజయం తలుగు చేయండి ప్రభావం తండ్రి ఆపరేషన్ అంటున్నారు ప్రభావం తండ్రి నన్ను మీరే స్వస్థపరచండి ప్రభావం తండ్రి డాక్టర్లు మీ జ్ఞానం పెట్టండి ప్రభావ మంచి ట్రీట్మెంట్ అందించాల ప్రభావ నైనా మళ్ళీ జీవనంతో లేచి రావాల ప్రభావా అంటే మీరే కార్యం జరిపించండి ప్రభా మీరే స్వస్థపరచండి సంపూర్ణ స్వథ కలగల ప్రాభా మీరే కార్యం జరిపించండి మీరే లేవనెత్తండి తండ్రి మీకు వేలాది వంద మీ సాక్షి నిలబెట్టండి ప్రభావ నేను మీ యొక్క స్వార్థన తను మీ యొక్క వాక్య పర్చ చేయాల మీ సేవకుండా చేయాల ప్రభావ మీరు అక్కడికి సిద్ధపడాల ప్రభా కుటుంబాన్ని మీరు ఆదరించండి తరలి మీరే నడిపించుకుని ప్రార్థిస్తున్నాం ప్రభావా అందరికీ ప్రభావ సదానంద స్వామిని ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావాత యొక్క పక్షవాతం నుంచి మీ విడుదల దండి ప్రభావ నరాల్లోకి జీవం వెళ్ళాల ప్రభావా యొక్క జీవం ఇవ్వండి ప్రభావాతనామల బిడకు సంపూర్ణ స్వస్థ కలగల ప్రభావా మీరే సాయం దండి మీరు కుపచించండి తండ్రి మీ సాక్షి లేవనెత్తండి ప్రభావా తండ్రి నన్ను మీరు రక్షణ రక్షణ పొందుకున్న తను మీ సేవ చేసకు మీరు అక్కడికి సిద్ధపట్టకు సాయం దయచేయండి ప్రభావ తెలివితే కవిత శిక్షను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావం అయితే క్యాన్సర్ సెల్స్ని ప్రభావం మీరు ఆయన కరిగించేయండి ప్రభావం నాశనం చేయండి ప్రభావిస్తున్నాం విడుద పొందా ప్రభావా డాక్టర్లు మంచి జ్ఞానం పెట్టిన మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలా మీరే సహాయం దయచండి మీరే కనికరం చూపించండి ప్రభావ మీరైనా బిడ్డ సాక్ష్య లేవనై తండండి ప్రభావ నేను కంటిని బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ మీరైనా సంపూర్ణ స్వస్థత దండి ప్రభావ బిడ్డన తండ్రి ఆయన మీర జ్వరం నుంచి విడుదల దయచండి ప్రభావ భయం నుంచి విడుదల దండి ప్రభావ మంచిగా తినాల ప్రభావ శక్తిని పొందుకోవాల ప్రభాన తండ్రి నాయనైనా మీరించి గొప్ప శక్తిని మీరేనైనా శక్తిని దయచేయండి ప్రభావ మీరే జ్వరం దూరం చేయండి ప్రభావ మీరే సంపూర్ణ స్వథత దచ్చేయండి ప్రభావం అయినా ఇంకొక ప్రభావ గొప్ప సేవలో వాడబడాల ప్రభావ అతండ్రి నైనా మనోజ్ బదారు కూడా జ్ఞాపం చేసుకునే ప్రభావ ఇద్దరు ప్రభావం గొప్ప సేవ చేయాల ప్రభావం అయినా ఎంత దినాలో మేము చేసండి మీ సాక్షిలో నిలబడటట్టుకున్నతని మీ వాక్యం జీవించటట్టుకు మీకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే గోదావరి సిస్టర్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా గోదావరి సిస్టర్ మీరు సంపూర్ణ స్వస్థానం గ్రహించండి ప్రభాషు గారిని బిని నార్మల్ చేయండి ప్రభావ మీరే కనికారండి కార్యం జరిపించండి మీ సాక్షిలో ఏమైనా ప్రభావ తండ్రి మన అన్నిలు ప్రభావం తండ్రి కానీ ప్రభావం మారు మనసు పొందుకుని రావాల ప్రభావం అతను వాళ్ళంత కుటుంబం అంతా ప్రభావ మారు మనసు పొందుకోవాల ప్రభావం అంటారు మీ సాక్షిలో ఏమైతే అండి ప్రభావ మీ కార్యం అక్కడ జరిపించవారందరినీ మారు మనసులు జరిగించడం మీ రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభావ అదే మెస్ సిస్టల్ తల్లిని గుర్చున్నాయి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ అక్కడ రుతు సిస్టం నుంచి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావం తండ్రి ఆ కళ్ళలో తండ్రి జీవో మనుగ్రహ్లేండి ప్రభావ కంటి ఇన్ఫెక్షన్ నుంచి అయినా ఆ బ్లడ్ వెజల్స్ ని ప్రభావ మీరైనా సంపూర్ణ స్వతపర్చనీ మీరైనా తండి మీ సాక్షిలో ఏమైనా తండి ప్రభావం తండ్రి ప్రభావ మీరైనా గొప్ప వారు మీ సాక్షిలో నిలబెట్టమని మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రభా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా వారందరినీ మీరే కనికరం చూపించండి వారందరినీ మీరు లేవనైతండి ప్రభావ అలాగే రాబిన్ బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా రాబిన్ బ్రదర్ని కూడా మీరు స్వస్థపర్చడం తండ్రి నాయన సర్జరీ అయిపోయిన ప్రభావ క్రిటికల్ కండిషన్లో ఉన్న ప్రభా నా త్రి స్వస్థ పొందుకోవాల ప్రభావ లేవాల ప్రభావా కుటుంబానికి మీరు ఆదరణ తెచ్చుడి మీరే వారికి జీవం మీరే నైనా సంపూర్ణ స్వస్థాన్ని అనుగ్రహించి లేవనైతే మీ సాక్షిని నిలబెట్టుకుని మీ ఆఖరికి సిద్ధపచ్చుకోండి ప్రభా అతనికి మీకు ఒక కార్యం జరిగించమని తండ్రి నాయన మీరందరి జీవితాలు మీరు నూతనమైన కార్యాలు జరిపించిన తర్వాత మీ నామ్మని మహిమ తెచ్చుకుని ప్రార్థిస్తున్నా ప్రభా అ వైరస్ బాగా బట్టి ప్రతి బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావా ప్రతి ఒక్కరి మీరు స్వస్థపర్చడం మీ యొక్క రాష్ట్ర స్థిర సిద్ధపడాల ప్రభా నా తండ్రి ఎవరైతే మరణించిన వాళ్ళ కుటుంబాలకు మీ ఆదరణ దేని ప్రభావా వ్యాక్సిన్లు ఇచ్చుకున్న వారిని కూడా ప్రభావా తను మీరు మీరు మీరు మీరు మీరు తండ్రి ఇవన్నీ కూడా మీరు లేవన తన్ని ప్రభావ ప్రతి ఒక్కొక్కరి నైనా మీద ఆధారపడి జీవించాలా రాబో దినాలు బహుభయమైన ప్రభావ కాబట్టి నైనా వాటిన్నింటినీ ప్రభావ ఎదుర్కోవాలంటే ప్రభావ మీ రక్షణ మాధ్యంలో నడవాల ప్రభా మీ నీతి కీటానాన్ని ధరించుకోవాల ప్రభావ కాబట్టి నా తండ్రి నేను ప్రతి ఒక్కరికి జ్ఞానం కలగాల యోకంలో విడిచిపెట్టిన తన ప్రతీ మిమ్మల్ని మెంబర్చడానికి సహాయం చేయండి ప్రభావ ఇక నైనా పేర్లో పాల్గొన్న ప్రతిభ దర్శన ఇష్టం బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ నైనా గ్రూప్లో నా ప్రతి ఒక్కొక్కరిని బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ ప్రతి ఒక్కరికి మీరే తోడిన ప్రభావ ఎక్కడికి వెళ్ళినా మీరు తోడుకోండి శాంతి సమాధానం దండి నేను మాకు తండ్రి నన్ను మీకు వారు చేసే ప్రతి పనులు మీ విజయం అనుగ్రహించండి ప్రభావ ఏ దుష్టుడు అడగించమని కాపాడమని నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతటి గొప్ప ఘనతను మాకు అనుగ్రహించినందుకే మీకు వేలాది వంద నాలుగు కొత్తగిన తస్తుతలు స్తోత్రం చేస్తుంది మజీరేట్ నేసుకరిస్తున్నామని అడిగి తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ లో ఒక మంది ఉన్న తండ్రి ఏసయ్యానికి వందనాలు తండ్రి ప్రభానికి స్థుతులు స్తోత్రంలో తండ్రి కనికరం గల దేవానికి వందనాలు ప్రభా ఇదిగో వాక్యందర నువ్వు మాట్లాడినవు తండ్రి అవును ప్రభా వెముకల్లో ఎండిపోయిన వాటిని కూడా జీవింపగద దేవుడు ప్రభా కాబట్టి ప్రభా నాయన తండ్రి అలాగే డేవిడ్ బ్రదర్ ప్రభా యొక్క వెన్నుపూస దగ్గర గడ్డ వచ్చేది కదిలించడం వల్ల కుడికాలు కుడిచేయి ప్రభా నడలేని స్థితిలో ఉన్నారు ప్రభా నాయన తండ్రి ట్రీట్మెంట్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్తున్నారంట ప్రభా పరమ వైద్యుడు నీవే ప్రభానైనా ఎలాంటి నాయన తండ్రి సర్జరీ లేకుండా ఏసుక్రీస్తు పరిశుధ నామంలో ఆయన డేవిడ్ బ్రదర్ సంపూర్ణ స్వస్థత కలుగును కాక తండ్రి అలాగే మీరు సిస్టర్ వాళ్ళ అమ్మను కూడా మీరు తాకండి ఆమెను కూడా సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా రేణుక సిస్టర్ ని ముట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రతి ఒక్క ప్రభా ఎవరైతే అనారోగ్యంతో అలాగే గోదావరి సిస్టర్ కూడా ప్రభానైనా ఐ షుగర్తో బాధపడుతుంది మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి బీపీని నార్మల్ చేయండి ఆ యొక్క ఫుడ్ నుంచి మీరే సంపూర్ణ స్వస్థత దండి ప్రభా ఇంకా ప్రియులు ఎవరైతే ప్రభావిలనైనా రకరకాల బాధతో వ్యాధులతో బాధపడిన వాళ్ళందరినీ మీరే ముట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరచుమని ప్రార్థిస్తూ నా తండ్రి నజుడైన ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి సూత్రం ప్రభావ గొప్ప దేవ సరశక్తి వంతుడానికి వందాలి సయ్యా అబ్రహామి సఫీ అపో గొప్ప దేవ కృపమైన తండ్రి మీకే వందాలి సయ్యా ఈ దినవంత ప్రభావ నీ సాయం నడిపించాలని మీకు నూతనమైన కృపమాక అనుగ్రించినారు ఏక మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యం అందించడం ప్రభావ నెమంలో గడిపే సమయాన్ని మీరు అనుగ్రహించేందుక నీకు వందాలి సయ్యా మీకు కృతజ్ఞతలైనా మీకే స్థితులు సోతలు అర్పించడం దేవ సమస్త ఘనత మహిమా ప్రభావంలో మహాేజస్సు మహేశ్వరు మీద విగంలో కలుగుతున్న నా దేవన ప్రభావ వాక్యంగా మాత్రం మాటైన ప్రభావ నీకు వందాలి నేను గొప్ప జనమంత ప్రభ అక్కడ ఎండుకున్న ఎముకల్లో ప్రభావ ఇలాగా జీవిస్తుందేసే ప్రభావ ఈ రోజునైనా ఆ లోయలో పడిపోయినారు ఆ లోయ సర్కములు తేలి గుంపుని వాటిలో పట్టబడే ప్రభావాళ్ళ ఎముకలు ప్రభావాళ్ళ సాంసాన్ని భక్షించే ప్రభావ ఏమైనా జీవనంలో ఎముకలాగా పడినప్పుడు ప్రవా ఏజ్ కలిగిన ప్రభావ మీరు అక్కడ నడిపించినారు ఆత్మరూపిగా ప్రావా అక్కడ మీరు చూపించిన ప్రవా ఏజెక్కి వెళ్ళిన ప్రభావ తిరిగి జమైపోయింది ఒక సైన్యం తయారైపోయింది మా సేవ జీవితం కూడా ఆ రీతి వంటలో మీద చూపిస్తున్నట్టు ప్రభావాక మీద మాట్లాడినా మీకు వండాలేసే ప్రవా ఆ ఎండుకునే ఎముకలు ఆ చోట ఎలిగిచ్చి దీపంలాగానే ఉండాలా మీ వెలుగుని ధరించుకున్న మీ అంతరం ప్రభావ వెలుగుని ప్రకటించే వాళ్ళలాగానే ఉండాలా చీకటిలో వాళ్ళందరూ బయటికి తీసుకుని రావాల గొప్ప జనంత ప్రభావ సర్పం తేలి గుంపు పడి ఉంది ఓ ప్రవాణ తన ఈసీ ప్రభావ ఎంక లోయలో పడిపోయిన ప్రభావ ఆయన సత్య సేవాలు ఉంటాయి లోయలో ప్రభావ సర్వ తేలు ఉంటాయి పూర్వ ముఖాలు లోయలో తన ఏజ్ కిలో ప్రక దింపుల్ని నడిపించినట్టు ప్రభావ కాబట్టి మా సేవ ఎంత కఠినమైన మీ యొక్క చూపిస్తాను అయినా కానీ నేను ప్రవసిస్తే ప్రభావ వాళ్ళు అంత బతికరమైన వాక్యం కాబట్టి మీ యొక్క జీవాన్ని వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినట్టు దాన్ని బట్టి నీకు అన్నాలిస్ అందరం ప్రవాణ తన ఈసీ ప్రభావం నేను అభిషేకం ప్రభావ ఇంకా సత్యం తెలుసుకుని ప్రకటించాలనే సాయకమైంది ఓ ప్రవాణ తను ఈ వాక్యమైన సత్యం ఇంత సంపూర్ణంగా అర్థం చేసుకోవాలను ఎంతో ఆత్మీ సత్యం ప్రభావానికి దీవించాలని ఆశ్రదించారు నూట మంది పక్షులం దయచేసి అనేక మంది విషయాలు బయటకు వచ్చి చోట పెట్టుకోండి తన కుటుంబంతో ఆశ్రదించాలని ప్రవా ప్రభానికి గొప్ప దేవనైనా మీరు కొల జాపం చేసుకుంటు ఆ ఎన్ని ఎంకల్ ప్రవాణాన్ని సర్జరీ చేయాలని చెప్తున్నారు ప్రభావా ఆ ఎన్నికలను ప్రతి గడ్డను ఏసారి గర్దిస్త ఏసుక్రీస్తున్నామలియా సంపూర్ణ విడుదల స్వస్థత కలుగును కాక ఏసుక్రీస్తున్న నామంగా హళలియా ఓ దేవ ఆ ఎంకల్లో మీ జీవాన్ని పూర్వండి ప్రభావా ఎన్నికలు ఏసిన అజ్ఞాపిస్తాను తిరిగి మేము రెస్టర్ కావాలా ఓ ప్రవాణి ఆ సెల్స్లో గద్దిస్తాను బాడీని విడిచిపెట్టు ప్రతి అనారోగ్యంగా ఏసీనాజ్ఞపిస్తున్నా దేవత దేవా స్వస్థ పరిచయం ప్రవా రెండు కాల్ని తాకాన్ని పోయింది ఆ కాలు నడే అతని విడిచిపెట్టుకోవడానికి సంపూర్ణ స్వచ్ఛత కలుగును కాక ఏర్మూల ప్రభావ మీ జీవితానికి మీరే స్వస్థ పెట్టి మీకు సాక్షణ పెట్టుకోండి తన కుటుంబాల మీరు మార్చుకోండి గోదావరి తాకనే ప్రభుత్వ సంపూర్ణ విడదల స్వస్థత ఇచ్చేయండి ప్రభావా షుగర్ గర్భిస్తాను సంపూర్ణ నార్మల్ పొజిషన్ రావాలా బాడీని రెస్ట్ రావాలి ప్రతి ఆర్గన్స్ ప్రతి అవ సంపూర్ణ స్వస్థ కలుగు కాస్త నామూల ప్రభావ మీరే సహాయపడే ప్రభావ తన కుటుంబాలంతా మీరు మార్చుకోవడానికి ప్రభావ వేస్తే ప్రభావ తన మదర్ గురించి మీరు ప్రార్థిస్తారు రూ ద్వారా ఎఫ్సీ వాస్ ఇస్తే గురించి మేము ప్రార్థిస్తాం ఎవరికి సంపూర్ణ స్వస్థ దయచింది హై ప్రాబ్లమ్స్ ప్రవా సంపూర్ణ వివరగా ప్రకటిస్తుంది ఏసులో ప్రభావా ఆటంక తెలిసిన తగ్గింది ఇప్పుడు విడిచిపెట్టుకోమని ప్రారంభిస్తున్నాం ఎవరికి సంపూర్ణ స్వస్థ దండి ఆ చూపు సంపూర్ణంగా నార్మల్ చేశారని ప్రభుత్వ రిస్టరేషన్ దయచేయండి స్వస్థ పచ్చి నీకు సాహసం పెట్టుకోండి తన కుటుంబలందరూ మీరు మార్చుకోవాలని ప్రవా లేకపోతే కుటుంబం బలపరచండి చేసే మంచి ఆరోగ్యం దచ్చేయండి భార్య శాంతి సమాధానం తెచ్చింది తన అభిషేకం చేసింది ఆత్మహత్య నటించి చేసారు ఒక మంచి జాబ్ అనుగ్రహించింది ఒక శాసన పెట్టుకోండి తన కుటుంబాలన్న మీరు రక్షించుకోవాలని ప్రవా నాగేవా ప్రవా నాకు వందల కోరుకు ఆరోగ్యం ప్రాబ్లం ఉంది ప్రవా ప్రభావ పతి అవగా సంపూర్ణ స్వస్థత ఇచ్చింది నా దేవ మీరు స్వస్థపచ్చని ప్రభుత్వం ఎంతో మంది ప్రయత్నిస్తే ప్రభావ గ్రూప్ లోనైనా పతి భేదర్ చేస్తారు అందరూ ఆశ్రదించండి స్వస్థపచ్చండి మీకు శాసన పెట్టుకుని అయినా మీరు అక్కడ తొలగింది ప్రభావం సిద్ధపడాలా నీకు మీ సిద్ధపచ్చా సేవా జీతం మీద నటించండి మనోద్వ్ ఇంకా సరిగా మీరు జ్ఞాపకం చేసుకున్న తర్వా నూతన అభిషేక నూతన జ్ఞానం చేపండి తర్వా బలపరిచం నూతనంగా అభిషేకించండి విశ్వాసం మీద నటించండి ప్రభు మీ వాకింగ్ చేత బలపరిచండి ఇంకా ఆత్మజీవితానికి సంపూర్ణ విధులాగా సాయపడి ప్రభావానికి ఆకని బలపచ్చండి అయినా జ్వరం ఏసిన గద్దాండి ఇక్కడ విడిచిపెట్టుకో జ్వరమా నదిరేసినా గదిస్తాను ఇప్పుడు విడిచిపెట్టుకో స్వస్థత కలుగునుక పరిషత్ నామూన హిరిగి రెస్టోరేషన్ ఏం చేయండి స్వస్థపచ్చండి మీ జీవంతో నింపండి ప్రతి ఎంకలు తీరు నరాలు మీద తాకండి సంపూర్ణ స్వథత లైక్ ఆదిష్టం మీ జీవంతో నింపని ప్రభావ హళలియవాతి మీ వాటితో నింపండి బలపచ్చండి స్వస్థపచ్చండి సంపూర్ణ హీలింగ్ అనుగురించి మీకు శాసన పెట్టుకోండి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి ఆత్మీజీలో ఎదుగుదల ప్రభావం సంపూర్ణ మీ సమర్థించుకోవాలి పెళ్ళిగా తయారు చేయండి ప్రతి కస్టమర్స్ గురించి స్వస్థపచ్చి మీకు శాసన పెట్టుకుని ఎన్న శరణ ముట్టని పర్వాలని చెప్పి నింపండి ప్రతి చోటు మీకు శాసన పెట్టుకుని అన్నారో విషయాలు బయపరిస్తాను మీకు అన్నాడు కదా అన్న కుటుంబాన్ని కూడా మీ ఆశ్రదించండి చుట్టూ అగ్నికం చేసినా మీకు అబ్బాయించి వైరస్ వ్యాక్సించి కాపాడానికి మీకు భద్రపచ్చుకోండి బలపరించి మీకొక శాసన పెట్టుకోండి అన్న చుట్టుని అగ్నికం చేసి ఇంకా ప్రభుత్వ అనేక మంది విషయాలు బయపరపించండి ఏబీట్ రూపంలో ప్రతి ప్రదర్శి అందరినీ ఆరుగులు పాల్గొన ప్రదర్శి కుటుంబాల అందరినీ ఆస్వాదించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోటు మీ కొరకు శాసన పెట్టుకుని ఆ కుటుంబంలో అందరిపచ్చుకోమని త్వరలో ఆయన ఏ పరిశీని ఆమె ప్రార్థించినాం తండ్రి ఆమె పరిశుద్ధుడ ప్రేమ తండ్రి గొప్ప రాజ గొప్ప ప్రభాని పాల్గొనాలి తండ్రి ఏసయ్య మరి వాక్యం చెప్పిన బ్రదర్ కోసం దీవించి ఆస్వాదించాను ప్రభా కుటుంబాన్ని దీవించి ఆస్వాదించాలి ప్రభా ఫైనాన్షియల్ విషయంలో కానీ ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కుటుంబం అంత పిల్లలకు నేను ప్రభా అందరికీ మంచి ఆ సిస్టర్ కు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా అవును తండ్రి ప్రభా మా ఎముకలు చచ్చిపోయిన మేము బ్రతుకున్నా కానీ ప్రభా చచ్చిపోయినా లెక్కనే తండండి ప్రభా నువ్వు లేకపోతే సున్ననే తండీ ప్రభా మా జీవితము నేనేస్తే ప్రభా మీరే సత్యము మార్గము జీవము అన్నారు తండ్రి తండ్రి ప్రభా నీ దగ్గర ఇటర్నల్ లైఫ్ ఉన్న తండ్రి ప్రభా నేనే ప్రభా నీకు వందనాలండి ప్రభా నీ ఒక వాక్యం తెలుసుకొని ముందుకు నడవాలండి ప్రభా నేనేసే ప్రభా మీరు తెలియకపోతే నేనేసే ప్రభా మీరు తెలుసు ఇతరులకు పంచ నీ వాక్యం పంచకపోతే మేము చచ్చిపోయిన వాళ్ళ లెక్కనే తండీ ప్రభా లేకపోతే నేనేసే ప్రభా మా ఎంకల్లో జీవం లేదండి ప్రభా మా ఎంకల్లో నీవం కుమరించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా సహాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఆ పాప యూబ్బు నుంచి మమ్మల్ని లేవలెత్తినందుకు నీకు వందనాలను తండ్రి ప్రభా నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా ఆ యూబ్బు నుంచి మేము బయటికి రావాలి తండ్రి నేను ప్రభా సంపూర్ణమైన బయటికి వచ్చి ప్రభా ప్రతి ఒక్కరికి నీ స్వార్థ ప్రకటించాలండి అవును తండ్రి ప్రభా ఎన్నాళ్ళాలు నేను మేము స్వార్థపూర్వం ఉంటాం ప్రభా ఈ వాక్యం యొక్క సత్యమైన వాక్యం మాకు తెలిసి మారుదేలు మేము దాచుకుంటున్నాం తండ్రి ప్రభా అది వేరే వాళ్ళకి పంచిపెట్టాల తండీ నేనే అలా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము వేరే ఇచ్చినట్టు సహాయం తెచ్చాం మీరు ఏ విధంగా ఉపమాన రీతిలో చెప్పినారు తండ్రి ప్రభా అర్థం కాకపోతే ఉపమాన రీతిలో మేము చెప్పి పారబుల్ స్టోర్స్ లాగా చెప్పిన ప్రతి ఒక్కరికి అర్థంగా అయ్యేటట్టు సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా కే ఉన్న ప్రతి ఒక్క బ్రదర్ సిస్ట కోసం ప్రాధాన్యం చేస్తాం తండ్రి ప్రభా మీరు సహాయం తెచ్చేయండి ప్రభ ఇటువంటి ఎంతోమంది అనారోగ్యంగా ఉన్నారు ప్రభా వారందరి కోసం ప్రధాన చేస్తున్నాం తండ్రి ప్రభ మీరు ముట్టే స్వస్థపరించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసయ్య మీరు అడుగుమట్టిన తర్వాత నామంలో అడుగుతున్నాం తండ్రి ప్రభ ప్రతి ఒక్కరు మంచి క్షేమంగా ఉండాలి తండ్రి ప్రభా ఎందుకంటే రాబోయే దినోత్సవలు చాలా చెడ్డగా ఉన్నదండి ప్రభా మళ్ళీ తెగులు స్టార్ట్ అయినది తండి మీరు సహాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభ గోదావరి సిస్ట కోసం ప్రాధం చేస్తున్నాం ప్రభా మరి ఇన్ఫెక్షన్ ఏసుక్రిస్త నామంలో తీసివేస్తామని కోరుకుంటున్నాం తండం ప్రభ ఐషుగర్ నుంచి మీరు కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి నాయనే ప్రభా అదేవిధంగా నాయనసేసం మరి సిస్టర్ మదర్ కోసం ప్రాధం చేసినాం తండ్రి ప్రభ మీరు సహాయం దించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసు క్రీస్తున్నా సంపూర్ణ స్వస్థత రావాలి తండ్రి ప్రభా ఏసయ మాకు అన్ని తలంతులు ఇచ్చినా తండ్రి ప్రభాన్ సోదంభ నాది వాక్యం ద్వారా మాట్లాడిగా మేము ఆత్మస్వర్భిగా ఉండాలి సుప్రభ ఆత్మలో ప్రభావ ఎదిగాల వాక్యంలో ప్రభా ఎదిగా సుప్రభ మీరు కారణం చేయండి నా దీవానికి గొప్పజనం వెండిపోయింది చేసే ప్రభా కలకరించండి ఆత్మ తెరవండి జ్ఞానం తెచ్చని మీ మార్గంలో నడిపించలేసు ప్రభాను కార్యం చేయండి ఇన్న వాక్యం ఆ ఫలింప చేయండి నా దీవానికి ఇంత ముందు పోవాలా మీరే ఆలోచన తరంతో నింపి నీలాంటి మనసు కలగ చేయం లేదు ప్రభా నా దీవానికి భయంకర జిల్లాలో వచ్చేసి ప్రభావ వికారం చేయండి నాదివానికి శథం ఆ రావు బ్రహ్మట్టను తాకండి స్వస్సపరచని ఆరోగ్యం దండి విడుదల వచ్చండి నాదేవాళకి సోదం మరిచన వస్తే ప్రభావ మరిచిస్తున్న బంధువులను ఆమె క్యాన్సర్ ఉంది ముట్టి స్వసపరచని హీలింగ్ చేయండి బాగు చేయండి నీ మాట చాలయా నీ గాయలు చాలయా సార్ ప్రభా నీ స్వస్థత కలుగుతుంది అలాగే నాది ఆ నీతిమంత ప్రాధన అలాని ఆ రోని స్వసపరచను పాపం చేసిన వాళ్ళు ఎవరిని క్షమించబడి లేపని వాక్యం చేస్తూ ప్రభా ఎంతమంది ప్రభా అలా సిక్లో ఉన్న వాళ్ళ కోసం మేము మొనబెడుతున్నప్పుడు ప్రతి వ్యక్తిని మీ ఆదరించి స్వస్సపరచండి మీ దగ్గర నుంచి స్వస్థ రావాలేస్తా ప్రభా మీ పరిస్థితి గాయలు చాలా స్వస్సపరచని నా దీవానికి కార్యం చేయని నా ప్రభానికి వందరు ఏ సుప్రభ నా దేవా మన వికాస్ బ్రదర్ ఉండడు సుప్రభ మన ఫోన్ వచ్చింది ఆ వికాస్ బ్రదర్ యాక్సిడెంట్ అయిందంటే సుప్రభ మన తన కాల్ ఆపరేషన్ అయితే సక్సెస్ అయిపోవాల లేకుంటే డాక్టర్ ప్రభా జ్ఞానం తెచ్చింది అలాగే మీరే కార్యం చేయని నా దీవానికి స్వతం ఆయన స్వస్థపరచని ఆయన రక్షణ పొందాలా మత మన జీవితంలో సరస్వతం రావాలా ఎన్నోసార్లు స్వార్థ చెప్పడం వేసుప్రభ ఈసారి ప్రభా ఆయన నమ్మాలే సుప్రభ అలాగే డాక్టర్ జ్ఞానం తెచ్చని అబ్బు కాకి పోవాలా మీరే ఖాయం చేయని ఇంకా కామనిస్థానం ఉంటంత గర్వ సంచభ పుల్లు ఉన్న సుప్రభ ఆ పుల్లను ప్రభావ ఆ గెరవల్ నుంచి హీలింగ్ చేయడం లేసో ప్రభావి స్వసపరచని డాక్టర్ అంటూ గర్వసం తీస్తాను ప్రభావ తీస్తాను మీద ప్రభావ నేసిన ప్రార్థించ ప్రభావ అబ్బుకం చేయండి ఆమె గెరవస్ని తాకండి స్వసపరచని ఆ గడ్డ ఎదుర ఆపరేషన్ ఆగిపోవాలా మీరే కార్యం చేయండి నా ప్రభావానికి శోతం చేస్తాం ఏసే ప్రభావంత అందరూ రక్షణ పొందాలే ప్రభావ నాది ఇంతమంది వైరస్ వచ్చిన వేసు ప్రభావాలు ముంటని తాకండి వాళ్ళ విధాలు స్వసపరచి వాత్మ తెరవండి వాళ్ళ జ్ఞానం తెచ్చండి సుమార్త అందించాలా రక్షణ పొందాలా నా దివానితో మీద మా పీడు మన నిధి చేస్తున్న వాళ్ళ కుటుంబం ఇటుపోయిన కుటుంబం నుంచి ప్రార్థించాం వాళ్ళ మీద దిగి రావాలా ప్రవచనం దిగి రావాలా సత్యం రావాలా మీకోసం రోజు ఒక్కరోజు సేవ చేయాలి ఎసుప్రభ మీరే కార్యంచండి నా దేవానికి సోదం చేసాం ఎసుప్రభ భయంకర దినాల్లోనే సుప్రభా నా దేవానికి సోధం డాక్టర్ నర్సులు విప్రభ అలా వాళ్ళు మారాలా రక్షణ పొందాలా అలాగే ఆత్మీతీయ జ్ఞానం చే అంతా రక్షకాలం అలా సిద్ధంగా జరగాల విసుప్రభా మీరు కార్యం చేయండి ఏపీ ముట్టం తాకండి మీ ఆలోచన మీ జ్ఞానదేశండి ప్రతి జగన్ మీతో ఉండండి కుటుంబ కుటుంబం వాడవలనా ప్రసిద్ధాత్మ అభిషేకం జ్ఞానం తెచ్చి అగ్ని కంచండి జాబ్ల మీతో ఉండాలని ప్రభావ నాదేతం ముఖ్యంగా అన్న ముట్టం తాకండి పలు జ్ఞానం తెచ్చని ఇంకా సరస్వతం నర్పించి మంచి ఆరోగ్యం బలం తెచ్చని అలది అన్న ప్రభావ తీసేనే సుప్రభా అక్క ముట్టం తాకండి అక్క వి ప్రభావ ఇంకా వాక్యంతో బలం తనిపి అక్కవి అన్నలకు వాక్యం చెప్పాలేస మీరు అక్కడ స్వస్పతి ఉండండి అలరి అన్న పిల్లలు దీవించి ఆశీర్వాదించి మీ చేతిలో బలంతుంది తయారు చేసి అగ్ని కంచండి అలానే మీతరం మీ ప్రసిద్ధాత్మ అభిషేకం బలం తొనిపి అన్న బంధులు ఎంత మందులు వాళ్ళు ప్రేమ మందు రావాలా నూతన పరిశుభాత్మ విషేకం తెచ్చని నీలాంటి మనసు తెచ్చని ఇంకా వాళ్ళ విషయంలో వాడుకోవాలి అలలి చక్రంటే తాకని జ్ఞానం తెచ్చలేని ఆ బ్రదర్ వాళ్ళ వలాలే సుప్రభ ఇంకా వాడుకోవాలనే సుప్రభ అనేక ఆత్మలు రావాలా వేసుకున్న భాషను పొందాలి తన ముట్టి తాకి అలది సంతాన కలిగించి తన బంధులు ఎంతమంది ఉందరో ఆ ఊర్లో ప్రభా వేసిన వాళ్ళు కదింపదించని అందరూ రక్షణ పొందాలా ఎంత కాలం ప్రభా మీరు కార్యం చేసి అలది పత్యే ఉదంలో ప్రభా అలాగే ఒప్పుకొని వేసుకున్న భాషను రావాలా మీరే ఆత్మ నడిపద తెచ్చి ఇంత వాళ్ళు నడిపించినా నీకు పొందాలి సుప్రభ ఇంత ముందు మీరే నడిపించి విజయంగా మార్చమనిసిన ప్రస్తుతం పరశుద్ధ్రు మా తండ్రి ఇస్రాయల్ దేవ మీకు ఇస్తే తెలుస్తారాలు నిన్న ఈ యొక్క దినమంతా మీ శాంతి నడిపించిన తర్వాత మీరు మళ్ళీ కాచి కాపాన్నది మీకు ఎంత వన్నాలు ప్రభావం మీరు ఆశదించాలన్న కనపరిచిన మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంత వన్నా ప్రభావా ప్రభావ మీ యొక్క వాక్యంలో జీవ ఉంది తండ్రి మీ వాక్కు బయలుదేరగానే ప్రభావ జీవం కలిగింది ప్రపంచం అంతటా అవును ప్రభావ దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు వేసాయా సంస్థ సృష్టికి మూలకారడుగు మాతడి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని చెల్లించుకుంటున్నాం ప్రభా హిమధ్యాన కాలన్న ప్రభావ ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళందరినీ ఆశ్రండి స్వథపరచండి వారి కుటుంబ బంధువుల మిత్రులందరినీ సంపూర్ణమైన స్వస్థత దయచేయండి పాఠంగా ప్రతి చీకటి దురాత్మ శక్తులని ఏసుక్రీస్తు పరిశోధనాన్ని గర్తిస్తున్నాం ప్రభావ మీరే సంపూర్ణమైన హీలింగ్ దయచేసి దాన్ని ప్రతి ఒక్కరిని మీ ఒకరు సాక్ష్యులు ప్రార్థిస్తున్నాం మేము ఉంటున్న కాలం వచ్చి చివరి కాలం ప్రభావ క్షణాలలో తను మనం ముగించే కాలంలో ఉన్నాం ఇక సమాప్తి చివరి భాగాన్ని మేము వచ్చేస్తుండగా ప్రభావ ప్రతి ఒక్కరికి సిద్ధపడాల అనేకలను సిద్ధపరాలా మేము అనేకలకు సువార్థ ప్రకటించాలా ప్రభావ లేకపోతే తను శ్రమ అన్నారు నేను ప్రకటించకపోతే శ్రమ గొప్ప జనం శ్రమలు ఉండబోతారని మీరు ఎన్నిసార్లు మళ్ళీ హెచ్చరించినారు నేను మరి శ్రమలో పోకుండా నేను మీరు మమ్మల్ని సిద్ధపరచమంటున్నారు ప్రభావ మేము అందరినీ సిద్ధపరచాల ప్రభా అటువంటి పేద ఫలితాలు ముందుకోగల మీ యొక్క అభిషేకం దయచేయండి కృపా మీరు కృప అనుగరించండి ప్రతి బ్రదర్ ఇంగ్ సిస్టర్ ఆశించండి వారి ఉద్యోగ స్థలాల్లో విజయం తెచ్చండి ఆటగా పర్చే ప్రతి చీకటి శత్రులను బంధిస్తున్నాం ఏ నామాం ప్రభావం లేని వారికి జాబ్స్ అనుగరించండి జాబ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వారికి సంపూర్ణ విడుదల తెచ్చేయండి నేను ప్రమోషన్స్ తెచ్చండి శాలరీ రివిజన్స్ తెచ్చండి సంతానం తెచ్చండి ప్రభావ మ్యారేజ్ సెటిల్ చేయండి ప్రభావ ప్రతి ఒక్కరిని ఇంటి కొరకు మీరు అక్కడ వరకు పరచుకోమని ఏసు క్రీస్తు పరిషత్ నామామ్నా ప్రార్థించున్నాం తండ్రి ఆమె ప్రేమదల మాతండి పరిశుద్ధులైందేవా ఏసఐ నాయన రక్షక మేమందరము ఈ మధ్యాహ్న సమయం అందుకు కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణం ని బట్టి వందనములు స్తోత్రముడు ఏసై ఏసఐనాయన రక్షక మీరే అద్భుతాలు చేయు వారు ఏసయనాయన రక్షక ఈ రోజైతే ప్రభా ఒక సిస్టర్ కి డ్రెస్ ఏదో ప్రాబ్లం ఉంది అని నమ్మించా ఆ సిస్టర్ కి హీలింగ్ అనుగ్రహించండి సయా కవిత ఆ సిస్టర్ కి కావాల్సిన స్వస్థతను అనుగ్రహించండి సయా ఆమె కీమోథెరపీ వల్ల అవడానికి వీక్ లేదేశ శక్తిని బలాన్ని ఆ సిస్టర్ కి దయచేయండి సయా ప్రభా నారాయణ రక్షక అలాగే రాబిన్ బ్రదర్ గురించి ప్రే చేసిన మీషా మంచి స్వస్థతను అనుగ్రహించండి సయా దేవ్ బ్రదర్ గురించి ప్రే చేసినమేసా సర్జరీ అంతట్లో మీరే తోనిడిగా ఉండి ఆ కి మళ్ళీ ఆర్గన్స్ రిస్టర్ లాగ్న అనుగ్రహించండి సయా గోదావరి సిస్టర్ గురించి ప్రే చేసినామైతే తనకు సంపూర్ణ స్వస్థత్య బలం అనుగ్రహించండి అయితే ప్రభా లాగేం నా తల్లి కూడా జ్ఞాపకం తెచ్చుకోండి సార్ తనకు విజన్ రీస్టోర్ లాగ్న అనుగ్రహించండి సయా ప్రభానాయన రక్షక తన ట్రీట్మెంట్ ఫిట్నెస్ అనుగ్రహించండి సయా ఏసనరక్షక ఆ నాటల కోసం కోసం ఆ భాగ్యుల కోసము ప్రే ఫుడ్ షోటర్ క్లోదింగ్ అనుగ్రహించండి సార్ వైరస్ అయితే మళ్ళీ పెరుగుతూ ఉందని కొంచెం కొన్ని డాక్యుమెంటరీస్ వస్తూ ఉన్నాయి సార్ ప్రభా నాయన రక్షక ఎండిన ఎన్నికలలో జీవం వస్తుంది మీరేసా ప్రభా ఎవ్వరికే కానీ వైరస్ అటాక్ కాకుండా ప్రభాం లాగ్న అనుగ్రహించండి సార్ నిరుద్యోగుల కోసము ప్రే చేస్తున్నాం ఏసాయన ఎంతో మంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు ఈ పాండమిక్ వల్ల అందరికీ మంచి జాబ్స్ మీరే అనుగ్రహించండి సార్ అందరినీ మీరే కాచి కాపాడిదించి ఆశీదిస్తారని ఈ కొద్ది నఫండ్ క్లిక్ చేసినామం పేట పాపన తునయంగా పెట్టుకుంటున్నాను దేవా మన ప్రవేణ ఏసీ క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ బ్రదర్ సిస్టర్స్ కి వారి కుటుంబీకులకు అందరికీ వైరస్ బారిన పడిన వాళ్ళందరికీ వ్యాక్సిన్స్ బారిన పడిన వాళ్ళకి అందరికీ సదాకాలం తొడైను కాక ఆమె కైజాయి సిస్టర్ అవి